ర్థ ససయోగాతయ శుద్ధ సత్ బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతా పరిముచ్యే దహక్రీపం పరమేష్మూత్యపుండరీకం పురమధ్య సద్స్థం త్రాక్ర గగనం విశోకస్తస్ంతస్తపాసి యో వేదాదౌ స్వర ప్రోక్ ప్రతిష్ఠి తర్య ప్రకృతి పర సమేర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారావారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రహారధారణ్యానసమాధ్యష్టాంగ తపశ్చక్రవర్తీ అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్యురుపరంపరా ప్రాప్తర్శనస్థాపనాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదిక మాగ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాన విద్యానగరమహారాజధ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగూరు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వరా తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధకా శ్రీమజ్జగద్గరు శ్రీమద్భినవ విద్యాతీర్థమహాస్వామి గురుగర కమల సంజాతీమద్గురు శ్రీమద్భారతీ తీర్థమహాస్వామినా తత్కరకమసీమద్గరు శ్రీ విదుశేఖర భారతీమస్వామినా దివ్యశ్రీచరణారవిందో సాంగ ప్రణామాన్ సమర్పయా గురుబ్రహ్మా గురుణుర్ గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ జానవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సుఖదం తీర్థం భారతి తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నం వేదరాగం వివేనం వందే వేదాంతతత్వ్ఞం విదుశేఖరస్వేషే సమన్వితే భయభ్య్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్ నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితయోవియ నమో నమ అంతరాయతి అంతరాయతిపశాంతయే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమీల మహా శరణం కరవాని శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకు శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధి సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్ష కామాక్షి పక్ష్మక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థా వివ సంపృత వాగర్థ ప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకాషజే భవరోగిణా నిధయే సర్వీ్యాం దక్షిణామూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్యపర్యం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరేత్ యజ్ఞే అచ్యుతోవిందనంతకేవాష్ణ విష్ణో హృషీకేష వాసుదేవనమోస్ శ్రీవాసువస్ హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ కృష్ణాష్టయే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవనిజాశ్రమాప్తూ వంతే పరీష్టగతరే నమస్తే ప్రణతక్లేశనాశాయ స్తోత్రేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమ కరకలిదర్శితాత్మద్ర పరికలిన్నతూడ ఇతర కరగృహీత వేత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ మమృది సన్నిధి మాతనోతు కృష్ణ శివాయరవే నమ్మ శివాయరవేరవే నమే నమీమాత్రే నమ శ్రీమాత్రే నమీష్ణు శ్రీవిష్ణు శ్రీవిష్ణు నమ శివా నమో మహద్భ్యో ఋషిభ్యో గురిభ్యో నమ శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ జగద్గురు వల కటాక్షంతో శారదామాత కృపతో చెప్పుకు వస్తున్న శ్రీమద్భగవద్గీత ప్రవచన మహాయజ్ఞంలో నిన్న రోజున గుణత్రయ విభాగయోగం చెప్పుకుంటూ ఉన్నాం ఇందులో గుణత్రయాల యొక్క మీమాంస జరిగినది అదేవిధంగా గుణత్రయాలకు లోనవుతూ ఉన్నటువంటి వాడు జీవుడు వాటికి అతీతుడైన వాడు ముక్తుడు అని చెప్తున్నారు ఎవరు బంధింపబడుతున్నారంటే గుణత్రయముల చేత బంధింపబడ్డవాడే బంధింపబడుతున్నాడు అందుకు గుణత్రయములు బాగా అర్థం చేసుకుంటూ దానికి విలక్షణమైన తత్వం ఏదుందో దాన్ని పట్టుకోగలగాలి అది పట్టుకున్నవాడు గుణాతీతుడు అవుతున్నాడు ఇది గుణాతీత స్థితి సామాన్యం కాదు అది ముక్తస్థితి ముక్తస్థితినే గుణాతీత స్థితి అంటారు ఇక్కడ ఇది గుణాతీతుడి గురించి వింటున్నప్పుడు అది అంత తేలిగ్గా అందుబాటు కాదు అని తెలుసుకోగలగాలి అదే సమయంలో అందుకున్న మహాత్ములు ఉండకపోరు అని తెలియాలి అలాంటి గుణాతీతులు అనేటువంటి జీవన్ముక్తులు వారిని జీవన్ముక్తులు అంటారు జీవన్ముక్త అవస్థ సామాన్యం అది మనకు ఎందుకు చెప్తున్నాడు అంటే గుణాలతో మగ్గిపోతారు మనం గుణాలకు విలక్షణమైన పరమాత్మ వైపు తిరగాలి గుణానికి అతీతులు అయినాయి అందుకు గుణాతీతుని ధ్యానిస్తూ ఉంటే ఎప్పటికైనా గుణాతీత గుణాలనే ధ్యానిస్తూ ఉంటే గుణాలను బంధింపబడతాం ఇంకేమున్నది అందుకే కర్తవ్యం ఏంటంటే గుణాతీతుణ్ణి ధ్యానించడం దానికి అడ్డుకుంటున్నవేంటి గుణాలతో తాదాత్మ్యం అందు గుణాలను పరిశీలన చేసుకుంటూ అందులో రజోగుణ తమోగుణను పూర్తిగా పరిహరించే ప్రయత్నం చేస్తూ సత్వగుణాన్ని ఆలంబనంగా చేసుకుని గుణాతీత స్థితిలోనే పరమాత్మని ఆశ్రయించాలి ఇది నేను చెప్పుకున్న దాని యొక్క సారభూతమైన అంశం అందులో సాత్వికమక ఫలితం ఏమిటి రాజసఫలం ఇవన్నీ చెప్పుకున్నాం కర్మణ సుకృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్థు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం అంటే సాత్విక సాత్వికమైనటువంటి పనులు అనగానే పుణ్యకర్మలు ఆ పుణ్యకర్మలకు కూడా సాత్వికమైనవి గనక వాటి ఫలం నిర్మలమైనది అవి ఉత్తమమైన సుఖము లభిస్తాయి ఉత్తమ లోకాలు లభిస్తాయి రజోగుణం యొక్క ఫలం దుఃఖమే పరిణామంలో అజ్ఞానం యొక్క ఫలం తమస్సు యొక్క ఫలం అజ్ఞానం అదేవిధంగా సత్వం వల్ల జ్ఞానము రజస్సు వల్ల లోభము తమస్సు వల్ల ప్రమాద మోహ అజ్ఞానములు కలుగుతాయి అని చెప్తూ సత్వస్తులు ఊర్ధ్వస్థితిని పొందుతారు రాజస్సులు మధ్యస్థితిని పొందుతారు తామసులు నీచస్థితిని పొందుతారు అని చెప్తూ ఎవరైతే ఈ గుణములకు వ్యతిరిక్తంగా తనను తెలుసుకుంటాడో అంటే గుణముల్లో ఉంటున్నా నిజానికి గుణాల చేత నేను నా యొక్క అసలు తత్వం ప్రత్యేగాత్మతత్వం బంధింపబడలేదని తెలుసుకుంటాడో వాడు మద్భావం సోధి గచ్చతి వాడు నా భావాన్ని పొందుతున్నాడు గుణానేతానతిఛత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతము స్ను ఎవడైతే ఈ గుణములను అతిక్రమిస్తాడో పైగా కలుగుతున్నది ఎక్కడ దేహంలోనే కలుగుతున్నాయి దేహం ప్రకృతి సంభవం గనక అక్కడే దేహంలో ఉన్నప్పుడే ఎవడు గుణాలను అతిక్రమిస్తాడో వాడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుంచి ముక్తులవుతున్నాడు వినడానికే చాలా బాగుందండి జన్మ మృత్యు జర ఇవి దేహ దేహానికి ఎప్పుడూ తప్ప కానీ దేహి వాడు మళ్లీ జన్మ మృత్యు జరలు పొందేటువంటి సంసార పరంపరలో చిక్కుకోకుండా ఉంటాడు కనుక ఎవడైతే జన్మలకి జరా వ్యాధులకి మృత్యుకి విసుకుపోతాడో వాడు వీటి నుంచి బయటపడాలనుకుంటే మాత్రం ఆ పరమాత్మ గుణాతీతుడైన తత్వంతో తాదాత్యం చెందాలన్నది ఒక్కటే పరిష్కారం ఇంక ఏ విధంగానైనా ఈ జన్మని దాటలేం మృత్యువుని దాటలేం జరా వ్యాధుల్ని దాటలేం అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటే వ్యాధులు జర వచ్చి తీరుతుంది జన్మ మృత్యువులు తప్పనిసరి కానీ తప్పనిసరి దుఃఖాల నుంచి మనం బయటపడాలంటే తప్పనిసరిగా పరమాత్మను ఆశ్రయించాలి పరమాత్మ గుణాతీతులు అతను ఎక్కడో ఉన్నాడని కాకుండా నీలో ప్రత్యేగాత్మగా ఉన్నాడు ప్రత్యేగాత్మ అనగానే ప్రత్యేగాత్మ శబ్దం ఇప్పుడు ఎన్ని మనం చెప్పుకున్నాం ఇంద్రియములు మనోబుద్ధులకి కూడా ఆవలున్నవాడు ఇప్పుడు చెప్పిన త్రిగుణాలన్నీ మనోబుద్ధుల్లో కలుగుతుంటాయి మరి ఆవలు ఉన్నవాడికి ఎలా వస్తాయి ఆ ఆవల ఉన్న తత్వం నేను అని ముందు గురువుల ద్వారా తెలుసుకుని దానియందు నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి దాని ఊతంగా సత్వగుణాన్ని మనం తీసుకుంటున్నాం మొత్తానికి సిద్ధి పొందిన వాడిని గుణాతీతులు అంటాడు వాడు ఎక్కడుండగానే ముక్తుడయ్యా తర్వాత దేహం రాలిపోయినా వాడు ముక్తుడుగానే ఉంటాడు జీవన్ వాడే దేహాంతంలో విదేహముక్తులు కూడా వాడే వాడు ఇహే ఇవ ఇక్కడే ముక్తి పొందిపోయిన వాడు అని చెప్పగానే అసలు త్రిగుణాతీతులు ఎలా ఉంటారు వారి లక్షణాలేమిటి వారి ప్రవర్తన ఏమిటి వారు ఏ విధంగా దీన్ని అధిగమించారు అని మూడు ప్రశ్నలు వేస్తున్నాడు అర్జునుడు కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారథంచైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే హే ప్రభో సంబోధనలన్నీ కృష్ణ తత్వ ప్రతిపాదకమలే ఆయన ప్రభు అటువంటి ప్రభు కృష్ణ త్రీన్ గుణాన్ మూడు గుణాలను అధిగమించిన పురుషుడు ఏ లక్షణాలతో ఉంటాడు లింగై అంటే లక్షణములు అర్థం ఏ లక్షణాలతో ఉంటాడు ఎలాంటి ఆచరణ అంటే ఎలా ప్రవర్తిస్తాడు ఈ గుణాన్ని ఎలా అధిగమిస్తాడు అని అంటే ఇక్కడ నుంచి గుణాతీతను గురించి శ్లోకముడు చెప్తున్నాడు భగవద్గీత మొదటి నుంచి మనం అనుసంధానం చేసుకురావాలని చెప్పుకున్నాం అందుకే నలభై రోజులు వినడం అంటే ఒక అధ్యయనం అండి ఒక కోర్స్ చదివినట్టు చదవాలి అందుకే విన్న తర్వాత మనను మళ్ళీ పూర్వ శ్లోకాలను ఒకసారి పరిశీలించుకోవడం మళ్ళీ రావడం అలాగానే చేస్తే భగవద్గీత వంటపడుతుంది ముందు ఒక విజ్ఞానంగానైనా జ్ఞానంగానైనా వంటపట్టాలి తర్వాత అనుభవం తర్వాత సంగతి ఆ ప్రయత్నం చేయాలి అందుకని విన్న తర్వాత అటు ఇటు తిరగడం వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఏడుపులు మొరలు పెట్టడాలు ఉంటూ ఉంటే జ్ఞానం ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ గీతనే పట్టుకోవాలి ఇంకోటి కాదు ఇక్కడ దాని చింతన అది లేకపోవడం వల్లే మళ్ళీ అందుకోలేకపోతున్నాం తర్వాత అందుకోవాలి అంటే కంటిన్యూటీ ఉండాలి ఎక్కడికి కట్ చేసేలాగా అది పూర్వంలో ఆయన చెప్పిన ఒక్కసారి తలచుకుంటే రెండు అధ్యాయంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు గుర్తుందా ప్రజహాతి యదా కామాన్ అక్కడ నుంచి మొదలు పెడితే గురించి ఎంత అద్భుతమైన వర్ణనని చెప్తాడు మళ్ళీ పన్నెండవ అధ్యాయానికి రండి అక్కడికి వచ్చేటప్పుడు కల్లా యోమద్భక్త అని వర్ణిస్తాడు రెండూ దగ్గర పెట్టి చూస్తే ఇద్దరు ఒకేలాగా అనిపిస్తారు మనకి మళ్ళీ ఇక్కడ గుణాతీతుడు గురించి వర్ణిస్తాడు అక్కడ స్థితప్రజ్ఞుడు ఇక్కడ భక్తుడు ఇక్కడ గుణాతీతుడు ముగ్గురు గురించి కలిపితే మూడు కూడా ఒకే జీవన్ముక్తుని వర్ణిస్తున్నారని తెలిసిపోతుంది ముగ్గురు కాదు వాళ్ళు ఒకటి లక్షణాలే అక్కడ మొట్టమొదటిగా జ్ఞానము చేత రెండవది భక్తి చేత మూడవది వైరాగ్యము చేత అనుకుంటాం కానీ భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు కలిస్తేనే పూర్ణస్థితి కనుక కొంతమంది వ్యాఖ్యాతులు జ్ఞానయోగిని స్థితప్రజ్ఞుడుగాను భక్తి యోగిని భక్తి యోగంలో వర్ణించినటువంటి పరాభక్తుడు గాను ఇక్కడ వైరాగ్యం అంటే త్రిగుణాల నుంచి వెలికి రావడమే వైరాగ్యం కదా అని వర్ణిస్తారు కానీ అది పొరపాటు అక్కడ ఇక్కడ ఇక్కడ కూడా వర్ణించినటువంటివి మూడు కూడా సిద్ధావస్థను పొందినటువంటి మహాత్ముడు గురించి వర్ణిస్తున్నాడు జీవన్ముక్తిని వర్ణన అంటే ఇలాంటి ఇలా ఉంటాడు అది మనం కాలేకపోయినా ఆహా ఎంత బాగుందో అనగలిగితే ఎప్పటికైనా అవడానికి అవకాశం ఉంది జీవుడికి ఎందుకంటే ఆ స్థితి ఇక్కడ ఉంది నిజానికి అది తెలుసుకోలేకపోతున్నాం గనక అది పొందినవాడు ఎలా ఉంటాడో తెలియజేస్తున్నాడు ఇక్కడ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నేష్టి సంప్రవృత్త అని నా నివృత్త అని కాంక్షతీ లక్షణం ఏంటంటే ప్రకాశము ప్రవృత్తి మోహము ఇవి సంప్రవృత్తములవుతున్నప్పుడు సంప్రవృత్తములు అన్నప్పుడు ఏర్పడినప్పుడు అర్థం చక్కగా కలుగుతున్నప్పుడు ఏమిటి ప్రకాశము ప్రవృత్తి మోహం ఇవి కలుగుతూ ఉన్నప్పుడు అయ్యో ఇవి ఇంకా ఎందుకు కలుగుతున్నాయి అని వాటి మీద ద్వేషం ఉండదు అవి కలగనప్పుడు అయ్యో కలగట్లేదే కలిగితే బాగుండని కాంక్ష ఉండదు అన్నాడు ఇక్కడ అదే నద్వేష్టి సంప్రవృత్త ఈ మూడు కలుగుతున్నప్పుడు వాటిని ద్వేషించడు కలగనప్పుడు కాంక్షించడు అక్కడ నద్వేష్టి న అని ఏవైతే చెప్పారో అవే ఇక్కడ కనబడుతున్నాయి ఇక్కడ అంటే ఎవడైతే బ్రహ్మముతో తాదాత్వం చెప్తాడో చెందుతాడో వాడు ప్రపంచ విషయాల పట్ల ద్వేషించడు కాంక్షించడు జషించడు కాంక్షించడు ఎందుకు అంటే వాడు హేయోపాధేయ వర్జిత అనే స్థితికి వెళ్ళిపోయాడు వాడు జేషిస్తాడు అంటే వాటి ఉనికిని అంగీకరించినట్లేగా వాటి ఉడికినే వాడు అంగీకరించలేదు పరమాత్మ ఉనికితో అసలు ఉనికితో తాదర్థం చెందిన వాడికి మిథ్యారూపమైన ఉనికి పట్ల దేశమేముంటుంది కాంక్ష ఉంటుందండి అది తాడని తేలిపోయిన తర్వాత ఏమైనా సరే ఈ పాము మాత్రం భయంకరమండి తాడని తెలిసిందనుకోండి అన్నాడు అనుకోండి వాడు ఏమంటారు ఇక్కడ వాడు మూర్ఖుడనే అనాలిక్కడ అటువంటప్పుడు ఇదివరకు తాడని తలుచుకుని భయపడతాడా మళ్ళీ పాముస్తుందేమో అని ఆలోచిస్తాడా తాడని సత్యంగా తేలిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు నేను రజ్ సర్పభ్రాంత హాయిగా ఎందుకంటే జడానికి చైతన్యానికి సంబంధం కల్పిత సంబంధము అది సంయోగ సంబంధం కాదు సమవాయ సంబంధం కాదు కల్పిత సంబంధం అధ్యాస చెప్పుకున్నాం అక్కడ రజ్ సర్పభ్రాంతే సరిపోయింది కనుక ఆ స్థితిని పొందిన వాడికి ఇంకా దేని ఉనికిని వాడు అంగీకరించడం కనుక నా ద్వేష్ఠే నతీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రకాశ ప్రవృత్తి మోహములు కలిగినప్పుడు అన్నాడు నిన్నటి గుర్తుంటే నేను ఇవి వ్యాఖ్యానం చేయక్కర్లేదు ప్రకాశం అంటే సత్వగుణం ప్రవృత్తి అంటే రజోగుణం మోహం అంటే తమోగుణం వాటి ప్రధాన లక్ష్యం తీసుకున్నాడు రజోగుణం ప్రవృత్తి బుద్ధి వికసనము ఇంద్రియ వికసనము కలిగి జ్ఞానాన్ని గ్రహించగలిగే స్థితి ఉంటుంది అలా ఒక్కొక్కప్పుడు మనకి ఆ సత్వగుణ ప్రవృత్తి వచ్చినప్పుడు బుద్ధి వికసనాదులు ఉంటాయి రజోగుణం కలిగినప్పుడు కర్మలో ప్రవృత్తి ఏర్పడుతుంది ఇక తమస్సు వచ్చినప్పుడు ఆ మోహం ఏర్పడుతుంది ఇవి కలిగినా కలగకపోయినా పట్టించుకోడు అంటే అర్థం ఏంటి వాడు జ్ఞానస్థితికి వెళతాడు ఇంకా ప్రారంభం ఉంది గనక వాడికి ఇటువంటి భావాలు కనబడ్డా గోచరించినా వాటికి చలించడు అని అర్థం ఇక్కడ ఎందుకంటే అది తాను కానని తెలుసు కదా ఇది ఎలాంటిది అంటే చూసి భ్రమించినట్లు అటువంటి స్థితిలో ఉంటాడు ఇంకెలా ఉంటాడంటే ఉదాసీనవద్సీనో గుణైర్యో నవిచా గుణావర్తంతేవా ఉదాసీనవత్ ఆసీన ఇది మళ్ళీ మనం క్షేత్రక్షేత్రాని విభాగయోగంలో కూడా చెప్పడం జరిగింది ఉదాసీనవత్ ఉదాసీనుడుగా ఉంటాడు ఉదాసీనుడు అంటే ఏ పక్షం వైపు వెళ్ళడు అని అర్థం ఇది మంచిది ఇది చెడ్డది అని ఇటు అటు కూడా వెళ్ళడు ఆ విధంగా ఉంటాడు అటువంటి వాడి గుణై యహ న విచాల్యతే గుణముల చేత చెక్కు చెదలతడు కదిలింపబడు గుణములంటే సత్వరజస్తమో గుణ వికారముల చేత కదలడాయి వికారములు మనకు గుర్తున్న ఏడు వికారాలు ఆ ఏడు వికారాలు మూడు గుణాల వల్లే కలుగుతాయండి గుర్తున్నద సుఖం ఇచ్ఛా ద్వేషం అక్కడ సుఖమనేది సత్వగుణ వికారం ద్వేషము మొదలైనవి రజోగుణ వికారములు ఇచ్చాదులు వస్తూ మోహం ఇవన్నీ చెప్పాడు స్వామి అక్కడ ఆ వికారములు మూడు గుణాలువే అవి క్షేత్రంలో భాగాలు క్షేత్రజ్ఞుల్లో కాదు అందుకు చెప్తున్నాడు ఇక్కడ కానీ క్షేత్రజ్ఞుడు అని తను తెలుసుకున్నాక క్షేత్రభాగములతో తాదాత్వ్యమే లేదు ఆ కారణం చేత ఉదాసీనులా ఉంటాడు గుణముల చేత కదలబడ్డు ఎందుకంటే వీడు గుణాతిథి స్థితికి వెళ్ళిపోయినా సంసారంలో గుణాలు కనబడుతూ ఉంటాయి కానీ అవతన్ని బంధింపజేయవు ఎలాగో అంటే ఎండమావుల్లో నీళ్లు ఎండమావుల్లో నీళ్లు తెలిసిన వాడికి నీళ్ళలాగే కనబడితే తెలియని వాడికి నీళ్ళలా కనబడతాయి అయితే తెలియనివాడు ఉన్నాయో ఉన్న భ్రమతో పరిగెడతాడు తెలిసిన వాడు భ్రమ పెట్టుకోడు ఇది తెలిసినది కదా ఆ విధంగా అతను అంటాడు గుణావర్తంత ఇచ్చేవా అయోవతిష్ఠతని ఇంగతే గుణములు అలా నేను కాదు నాకంటది ఇది గుణముల లక్షణాలు అంటే గుణములను కూడా సాక్షిగా చూడగలిగిన స్థితిలో ఉంటాడు అలా ఎవడైతే అలా ఉంటాడో అతడు నా ఇంగతే ఇంగతే అంటే కదలిక నా ఇంగతే అంటే కదలడు చలించడు ఇదే మాట ఇదివరకు వచ్చింది ఎక్కడ యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాత్మన అక్కడ నా ఇంగతే చెప్పాడు ఎలాగైతే గాలిలోని చోట పెట్టిన దీపం అంటే ప్రతికూలతల్ లేని చోట పెట్టినటువంటి దీపం నిశ్చలంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాడు జ్ఞాని అని వర్ణించాడు ఇక్కడ అదే ఇక్కడ తెచ్చుకోవాలి నేంగతే అనే మాట అంటే ఆ జ్ఞానస్థితిని ఇక్కడ వర్ణిస్తున్నాడు అదేవిధంగా వాడు జ్ఞానియ్ సిద్ధావస్థకు చెందినప్పటికీ ప్రారంధవశాత్తు దేహాదులు ఉన్నప్పుడు వాటి కలిగిసిన రోగాదులు కదులుగుతున్నా సమ దుఃఖ సుఖ స్వస్థ సమ దుఃఖ సుఖ స్వస్థ సమముగా ఉంటాడు స్వస్థుడుగా ఉంటాడు ప్రకృతిస్థుడు కాకుండా స్వస్థుడు కావాలండి అక్కడ ప్రకృతి స్థహ క్షేత్ర పెట్టాడు ఇక్కడ స్వస్థ శబ్దం చెప్పాడు ప్రకృతితో తాదత్యం చెందిపోయినటువంటి వాడు జీవుడు ప్రకృతికి తాదాత్వం చెందకుండా ఉన్నటువంటి వాడు జీవన్ముక్తుడు ఇది రెండికి తేలే జీవుడికి జీవన్ముక్తికి అప్పుడు వాడు జీవన్ముక్తి ఎక్కడుంటాడు అయ్యా జీవుడు మాకు అర్థమయ్యాడు ప్రకృతి స్థుడు గనక జీవన్ముక్తి ఎక్కడున్నాడు మరి స్వస్థుడు గనక అన్నారు స్వస్థితి తన స్థితిలో తానున్నాడు తాను అనగా మళ్ళీ చెప్పుకోవాలి సచ్చిదానంద ఘనుడు శాశ్వతుడు నిత్యుడు దానిలో ఉన్నాడు అందుకని చచ్చే లక్షణం కలిగిన సుఖదుఖాలు పొందే వికారాలు కలిగిన ప్రకృతితో లేడు పరమాత్మతో ఉన్నాడు పరమాత్మలో ఉన్నాడు పరమాత్మగా ఉన్నాడు అది తెలుసుకోవాలి ఆ స్థితిలోనే అడగనుక స్వస్థ అతని పరిస్థితి ఏంటంటే సమలోష్టాత్మకాంచన అక్కడ స్థితప్రజ్ఞుల్లాగే ఈయనగారు కూడా ఎప్పుడైతే ద్వంద్వాతీత అన్నారంటే వెంటనే సమలోష్టాత్మకాంచన తెలుసుకోవాల్సింది చిన్నమాట కాదు ఇది సమలోష్టాత్మకాంచన ఇవన్నీ కూడా ఒక ఐడియాలజీ ఒక ఆదర్శం అలాంటి వాళ్ళు లేరని కాదు కానీ బహు తక్కువ కానీ వాళ్ళని గట్టిగా మనం పెట్టుకుని ప్రయత్నిస్తే కనీసం కొన్ని వికారాలైనా దాటగలం అందుకే ఎప్పుడు ఆదర్శంగా చూపించేవాళ్ళని పరిపూర్ణుల్ని చూపించాలండి మన గ్రంథాలన్నీ అలాగే ఉంటాయి రాములు ధర్మాలు ఉన్నాయి మానవుడు చేయలేడు చేయని కాడికి తెలుసుకోవడం ఎందుకంటే ఎవడూ చేయలేను చేసేవాడు కనుక నాయకుడు ఆయన నువ్వు ఆరాధిస్తావు ఆరాధించడం వల్ల కొన్నైనా నీకు అది ఇక్కడ కొన్నైనా వస్తాయి అందుకే ఎప్పుడు నూరు మార్కులు ఫుల్ మార్కులు పెడతారు రావణి తెలిసే పేపర్ రాస్తాం కొందరు ముప్పై కొందరు యాభై కొందరు తొంభై అని వస్తాయి కదా కనీసం అంటే వానికి ఎప్పుడు ఆదర్శం గట్టివాడిని చూపించాలి ఇక జీవన్ముక్తి అంటే సిద్ధుడు సిద్ధావస్థ ఎలా ఉంటుందో చూపిస్తున్నారండి సాధకులు సిద్ధులు అనుకోరాదు ఇవన్నీ నాకు లేవు గనక ఇది అక్కర్లేదు అనుకోవద్దు అవి తెచ్చుకోవాలనుకోవాలి ఇక్కడ తెలుసుకోవాలి కానీ సిద్ధావస్థ ఎంత అందమైనదో తెలిస్తే ఆ స్థితిని పొందాలనేటువంటి ఒకనొక తపన శ్రద్ధ నీలో కలగాలి అందు సిద్ధావస్థలో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది సమలోష్ట అస్మకాంచన లోష్టం అంటే మట్టి అస్మం అంటే రాయి కాంచనం అంటే బంగారం మట్టి రాయి బంగారం మూడింటిని ఒకేలా చూస్తాట బంగారం అని చూడు ఎంత కాదన్నా ఎంత ప్రవచనం చెప్తున్న బంగారం వస్తే అక్కడ పెట్టి ఒక్కడు ఏకాగ్రంగా వింటే ఒట్టు అది బంగారం వింటావా పక్క వాళ్ళకి కాదన్నట్టుంది అది ఇతర వింటుంది లేకపోతే వాళ్ళు పెట్టేస్తారు ఏమో అనుమానమే ఇంకా ఇవే డిస్కషన్స్ అక్కడ చెప్తున్నది ఏమి ఉండదు కానీ సమలోష్టాస్మ కాంచన స్థితి వాళ్ళదండి వాళ్ళకి మట్టైన బంగారం అని ఒకటి అందుకే వాళ్ళని ఈ బంగారం చూపించుకోవడం మోహింపజేయలేరు మహాత్మని తెలుసుకోండి ఇక్కడ వాళ్ళు వీటికి లొంగరు లొంగరు కాదు వాళ్ళకి అసలు ఇది బంగారం దీని మీద ఆశ పెట్టుకోకూడదని పక్కకు తల తల తెప్పరు సాధన దశలో అలా తెప్పాలి అది బంగారం ప్రత్యేకం అని దాని దృష్టి ఏర్పడింది సమలోష్టాత్మకాంచన అద్భుతమైన మాట చెప్పేది ఇక్కడ సమలోష్టాత్మకాంచన ఇందులో విశేషం ఒక అద్భుతమైన విషయం కూడా లోష్ట అస్మకాంచన అని మూడు రాయి బంగారం అంటే సరిపోతుంది కదా మరి సమలోష్ట అస్మకాంచన అని ఎందుకని అంటే మట్టి కొంచెం మెత్తగా ఉంటుంది రాయి మరి గట్టిగా ఉంటుంది బంగారం తలతలలాడుతుంది అంటే ఇందులో గొప్పది చెప్పండి మళ్ళీ అన్నారు బంగారం గొప్పదని మూడు సమానం అంటే మనకి బంగారం గొప్పది ఉంది కదా సత్వగుణం ఇలా పిండిలా ఉంది కదా ఆయన రాయి అది రజోగుణం గడ్డగట్టిన అది మట్టి మట్టి రజోగుణం రాయి తమోగుణు అర్థమేది కదా ఆ మూడింటినీ సమంగా చూసి పట్టించుకోడు బట్టి అది అదే అర్థం కూడా దీనిలో గ్రహించవచ్చు ఈ సమలోష్టాత్మక అంచనా అనే స్థితి అంత తేలిక్ కాదండి ఒకసారి ఒక పెద్ద మహానుభావుడు శాస్త్రములను చదివి వైరాగ్యం కలిగింది అతడికి వైరాగ్యం కలిగి నాకు వైరాగ్యం కలిగింది కనుక నేను ఇంకా ఏకాంతంగా అరణ్యాలకు వెళ్ళి సాధన చేసుకుంటాను అంటే వాళ్ళ నేను వస్తాను అదిట నిజానికి ఆవిడ అసలు సాధకు రాలండి తెలియదు అది నేను మహాత్ముల సాధనలు బయటపడం ఆవిడ సాధన వీడు గుర్తించలేపాడు ఎందుకంటే మిగిలిన వాళ్ళ సతాయించడాలు ఏమీ లేదు మహాపతివ్రతగా ఉంది ఇన్నాళ్ళు గమనించలేదు ఏదో మామూలు స్త్రీ అనుకున్నాడు కానీ ఆవిడ విచారణ ఆవిడకున్నది ఎప్పుడైతే వస్తానన్నాడు నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టకూడదంటే ఏమి ఇబ్బంది పెట్టను నీ మార్గాన్ని గడ్డురాను నువ్వు చేసుకో నేను అనుసరిస్తాను అన్నది ఇక్కడ అడవిలోకి వెళుతున్నాను వెళుతుంటే తోవలో అడవిలో ఒక బంగారు కడియం కనబడింది వెంటనే ఈవిడగాని దృష్టి చూస్తే ఆకర్షితురాలవుతుందేమోనని ఆవిడ చూడకుండా వచ్చి మట్టి కప్పిసట్ట ఆవిడ గమనించి అది బంగారం అని దాన్ని మట్టి కప్పాలని ఇంత అవివేకం ఉంటే ఇంట్లోనే ఉండొచ్చుగా ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అని తెచ్చు అంటే ఆవిడ స్థితి చూడండి అది సమలోష్టాశ్వంఛన అంటే చిన్న విషయం కాదు ఇక్కడ ఆరుఢస్థితి ఆరుఢస్థితి ఆరు రోహ కాదు గుర్తుందా ఆరుక్షుఃపాడు భగవానుడు తుల్య ప్రియాప్రియోధీర ప్రియమైన అప్రియమైన తుల్యంగా ఉండాలి ఇది అప్రియం కలిగిందనుకోండి అది పట్టుకుని రాత్రంతా నిద్రపట్టదు ఆ సంఘటన ఇక్కడ లేదు అయిపోయింది కానీ ఆ సంఘటన అలా తొలుస్తూనే ఉంటుంది అప్రియం వీళ్ళకి నిద్ర పట్టదు పది మందిని నిద్ర పట్టనివ్వరు వాళ్ళని వీళ్ళని సతాయిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నది మన స్థితి ఎన్ని నోట్సులు రాసుకున్నా ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఈ స్థితికి ప్రయత్నం కూడా జరగట్లేదు చూడండి ఎంత దురదృష్టం ఆ పడుతుంది ప్రియం అప్పుడు అసలు నిద్రపడదు అది కూడా బాధ ప్రియమైన పట్టదు అప్రియమైనా పట్టదు ఇంకా పొద్దున్న లేచిన తర్వాత పూజ చేసిన పురస్కారం చేసినా జపం చేసినా అప్రియ చింతనే మరిదా జరిగిపోతుంది అంతే ఇక్కడ అంటే ఎక్కడున్నామో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి వాడికి ప్రియమైన అప్రియమైన పట్టదు ఎందుకంటే వీటికి అతీతమైనదంతా కలిసిపోయాడు అందుకే నీ ప్రియము ఇది అప్రియము నాకు రెండు పట్టవు అనుకోలేదు వాడికి ఆ ప్రియాప్రియముల దృష్టే లేదు వాడికి అందుకే తుల్య ప్రియాప్రియో ధీరహా వాడండి ధీరుడు కశ్చత్ ధీర ప్రత్యేక ఆత్మైన కావాలి వీరులను కావాలి వాళ్ళు హీరోలు ప్రతివాడికి హీరోయిజం ఇదే ఆ ధీరత్వం కావాలి ఇక్కడ ఆ ధీరులే తమలో ఉన్న ఆ పరమాత్మని గ్రహించగలరు కనుక ధీరహ అని మాట వేశాడు ధీర అంటే విక్రియారహిత ధీరహ విక్రియారహిత వికారములు లేనివాడు వికారములంటే ఎటువంటి సంఘటన జరిగినా చలించకుండా ఉండాలి అందుకని అన్నీ బాగుంటే నేను బాగుంటానండి అని కాదు అవి ఎప్పుడు తెలుసుకో అనిత్యమసుకంలోకం అందుకోసం ఇవి బాగుపడితే నేను బాగుపడతానని బాగుపడువు నువ్వు బాగుపడవు ఇవి తెలుసుకో అది ఎలాంటిదండి కెరటాలు తగ్గేక స్నానం చేస్తావు అన్నట్టే అవి తగ్గవు నువ్వు స్నానం చేయలేవు ఇవి ఇలాగే ఉంటాయి కాదండి కొంచెం మంచి టైం రానివ్వండి రాదు ఇలాగే ఉంటుంది నువ్వు ఆలస్యం చేయకు ఒక ఆయన పాపం గురువుగారు ఏదో మంత్రం ఇచ్చారు పండించుకోవాలి ఎక్కడికైనా వెళ్ళిపోయాయి ఇంట్లో పడదు ఎప్పుడు గోల ఇంట్లో ఎవరు వాళ్ళ గోల వీళ్ళు గోల కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోతే బాగుండు అనుకున్నట్టసారి వెళ్ళిపోయాడు చెట్టు కింద కూర్చున్నాడు జపాన్ కూర్చొని పై నుంచి పెట్టడెట్ట వేసింది ఈ ఎక్కడికి వెళ్ళినా ఇవే గోళ పైన గోల అవేవో పడేస్తున్నాయి అక్కడ ఏదో సింహం గర్జించిన సౌండ్ కుక్కరుస్తున్న చప్పుడు జపం చేస్తుని మీదకు వచ్చేస్తూను భయం చిచి ఇక్కడ లేదన్నాడు ఈ చెట్టు ఆ చెట్టు అడవి తిరిగాడు ఎక్కడ లేదని తెలిసిపోయింది ఆఖరికి వెళ్ళి ఈ జన్మకు నేను మంత్రసిద్ధి పొందలేను బహుశా నాకు యోగం లేదేమో ఈ శరీరం చాలిస్తాను అని చెప్పి ఒక మంచి చోటు చూసుకుని కట్టెలన్నీ వేసుకున్నాడు వేసుకుని మంట పెట్టుకోబోతుంటే ఒక ముసలాయన వచ్చాడు ఎన్నైనా ఏం చేస్తున్నావు నాకు జీవితం మీద రోత కలిగింది ఈ జన్మతో నేను తరించలేను ఈ శరీరానికి రాసి పెట్టలేదు కనుక దీన్ని చాలించి మరో శరీరం పొందదా ఉంటే ఏంటి ఇక్కడే చస్తావా అని అడిగాడండి వాడు అవునంటే ఈ పక్కనే మా పల్లె ఉంది కంపు కొడుతుంది ఇంకో దూరంగా వెళ్ళి చావన్నట్టు వాడు చావడానికి కూడా సరైన చోట్ల లేదు అని మళ్ళీ ఇంటికి వెళ్ళి పెట్టాడు తీసుకోండి ఇక్కడ అందుకే చిట్ట చివరికి ఏంటంటే అక్కడే చేయి ఎందుకంటే దీని పేరు అనిత్యం అసుకం లోకం ఈ లోకానికి ఉన్న క్వాలిఫికేషన్ అనిత్యం అసుకం అందుకని ఎప్పుడు ఇలాగే ఉంటుంది అందుకే నువ్వు శాంతి కోసం ప్రయత్నిస్తున్నావు ఇది శాంతింపబడ్డాక అంటే శాంతి దీనికి లేదు దీని పేరు అశాంతి ఇదే శాంతి అయితే మోక్షం కోసం ప్రయత్నం ఎందుకు ఇది అశాంతి గనకే కదా నువ్వు ప్రయత్నిస్తున్నావు ఇది అలాగే ఉంటుంది నువ్వు ఇలాగే ఉండు సాధన చేయి గట్టిగా చేయి గ్రహించవలసినది ఇక్కడ ఎక్కడికి పారిపోతాం ఒక రోజున పాపం ఎవడో భూదేవి ప్రత్యక్షమే డబ్బిచ్చింది ఒక పది రూపాయలు ఇప్పుడు అప్పట్లో ఎక్కడే చెప్పాను అనుకో ఏదో కొంత కొంతలిండి అప్పు పడి అగ్గొట్టాడు కానీ భూదేవి అడుగుతుందేవో అని భయం వేసింది కనుక ఎక్కడికైనా పారిపోదామని పరిగెడుతున్నట్ట ఎక్కడికి పరిగెడతాడు ఎక్కడికి వెళ్ళిన భూమి మీదేగా వీడు ఎక్కడాకితే అక్కడ భూదేవి ప్రత్యక్షమే ఏది అంటుంది మళ్ళీ పరిగెడుతున్నాడు ఎక్కడికి భూదేవే కానీ భూదేవికి అప్పు పడ్డవాడు ఎక్కడికి పారిగెత్తిన భూమి అది గ్రహించవలసింది ఎక్కడికి ఇక్కడ ఇది తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే ఒక ఆయనకి తెల్లవారుజామున మెలకు వచ్చి ఆకాశం మిన్ను విరిగి మీద పడుతుందేమో మిన్ను లేని చోటుకు వెళ్దామని పరిగెడుతున్నట్ట అది లేని చోటు ఉంటుందా అలాగే అశాంతి దుఃఖం లేని చోటు ఉండదు అది ఉంటూనే ఉంటుంది దీని నుంచి బయటపడడం కోసం ఇందులోంచే సాధనం చేయాలి అందుకే భగవాను ఏం చెప్పాడంటే లోకాన్ని నిందించక ఇది ఇలాగే ఉంటుంది నీ సాధనం నువ్వు చేసుకో అందుకే అనిత్య ముసుకం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం ఆ వాక్యం ఎంత గొప్పగా చెప్పాడు ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ దీనితో ఏమొస్తుందంటే అల్లవాడు సుఖంకున్నాడు నేనులేను నువ్వు కూడా అంతే వాడు అంతే వాడు చెప్పుకోవడం అంతే వాళ్ళందరూ చెప్తారండి పైని వినే తీరుకుంటే వాడు చెప్తాడు వాడికి చెప్పి ఓపిక ఉంటే చెప్తాడు తెలుసుకోడు దుఃఖం అందరికీ ఉంటుంది ఇక్కడ దీని లక్షణమే ఇది ఇది బాగుపడాలనుకోవడమే తప్పు అందుకే మహాత్ముడైన వాడు ఏది శుద్ధమో దాని ఎందుంటాడు కనుక వీటి వేటిని చూసినా చలించాడు ఎందుకంటే వీటన్నిటికీ అధిష్టానముగా ఆత్మయ్య ఉన్నది దాన్ని ఆధారం చేసుకుని ఎవరు ఉన్నాయి దానియందు భ్రమించే లోకాన్ని చూడ్డు దానికి ఆధారమైన పరమాత్మను చూస్తాడు ఆధారమైన పరమాత్మను చూడకుండా దాన్ని భాషించే ప్రపంచాన్ని చూడడం ఆరోప దృష్టి ఆధారాన్ని చూడడం అధిష్టాన దృష్టి ఈ దృష్టి కలిగి ఉండాలి ఎప్పుడు కూడా మనం చెప్పినట్టు అద్దంలో ఎన్నో బొమ్మలు కనబడ్డా అధిష్టానమైన అద్దం అనే దృష్టి నీకుంటే బొమ్మల వికారాన్ని కానదు అది ఉన్నప్పటికీ చలించవు ఎందుకంటే అక్కడ కనబడుతున్న తడి కాని ముళ్ళు కాని చెట్టు కాని అద్దానికి లేవు అధిష్టాన దృష్టి ఉంటే అవి అంటవండి కనబడుతున్నాయి కానీ అంటవు అద్దం అని తెలిసిన వాడికి అదేవిధంగా అధిష్టాన దృష్టి కాదు అధిష్టానంతో తాదాత్ చెందిపోయి ప్రత్యేగాత్మ తానే అని తెలుసుకున్నవాడింకెలా ఉంటాడో ఆలోచించండి అది వివేకి సాధన దశలోనే అలా ఉండగలుగుతున్నప్పుడు జ్ఞాని సిద్ధదశలో ఎలా ఉంటాడు అతని గురించి చెప్తున్నాడు తుల్య నిందాత్మ సంస్థుతి తుల్య నింద ఆత్మ సంస్థతి తనని నిందించినా స్థుతించినా కూడా చలించడు అందుకే తిట్టేటి మాటలను దీవించే మాటలను అట్టే సరేనని తలచునాతడే సుఖి పట్టి చంపేవేళ పట్టము కట్టే వేళ అట్టు నిట్టు చలించని ఆతడే సుఖి అటువంటి వాడువో హరిదాసుడు అటమటాలు విడిచిన ఆతడే సుఖి అంటాడు అన్నమయ్య వాడి స్థితి అండి ఇక్కడ మాన అక్కడ నింద సంస్థుతుడికి సమానంగా ఉంటాడన్న మాట యొక్క ప్రవాహమే మాన అవమానయోస్తుల్య మానవమానాలకు ఒకడు అనగానే ఎంత పౌరుషం ఏం వాడు ఎక్కువైపోయాడ తక్కువైపోయినా అలా మొదలవుతాయి మానవ అంటే అది అవమానం ఏం చెప్తారా అండి మా స్వామే అంత అనకూడదండి ఇక్కడ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఒక్కొక్కప్పుడు నీ ఆ మీటర్ ఎంత ఉందో పరీక్షించడం కోసం పరమేశ్వరుడు పరీక్ష పెట్టచ్చు ఆచార్యుడు పరీక్ష పెట్టచ్చు ఈ మానవమానము నాకు అవమానం జరిగిపోయింది నాకు గౌరవం జరిగింది ఇటువంటి ఆధ్యాత్మిక దశలో పైకి వెళ్ళలేడు అమానీ మానదో మాన్య లోకస్వామిత్రులోక్రిక్ ఆయన లక్షణం అదైనప్పుడు ఒక్కటే ఏది పొందాలనుకుంటున్నామో ఆ లక్షణాలు అలవాటు చేసుకోవాలంతే సాధన మరొకటి ఏమీ లేదు ఎవరిని పొందాలనుకుంటున్నాం ఇక్కడ కూర్చున్నప్పుడు అదే మాట్లాడదాం ఎవరినండి పరమాత్మనంతే కదా అందం ఏం పోయింది పరమాత్మను అనుకుంటే మాత్రం పరమాత్మ లక్షణాలు డెవలప్ చేసుకో పరమాత్మ అతీతుడు నువ్వు అతీతుడు అవ్వాలి అతడు మానవ నువ్వు ఆ పని చేయి ఆయన అవతరించి కూడా చూపించాడు మహానుభుడు అమాని మానదో మాన్యగానే ప్రవర్తించాడు భగవానుడు శిశువాళ్ళు అంత తిడుతుండే లెక్కట్టుకుంటూ కూర్చున్నాడు కానీ కొట్టేస్తానలేదు వాడు పుట్టిన దగ్గరించి తిడుతున్నాడు అయినప్పటి కర్మఫలప్రదాత కనుక నూరయ్యేక చక్రం తీశాడు అది ఈశ్వరుడు కనుక చలించలేచ్చురండి ఇక్కడ స్థితి మానవ మానయస్తుల్య అంతేగా నన్ను అవతలవాడు గుర్తించాలి గౌరవించాలి తెగతాపత్రే పడిపోతాం కాసింత మన యొక్క గౌరవానికి దెబ్బతిగిలితే పౌరుషం వస్తుందండి అవన్నీ జయించాలి అది ముందు సాధనలు జయించాలి సిద్ధుడు కొండనే ఉండు ఆ భావాలని మానవ మానయస్తుల్య తుల్యో మిత్ర అరిపక్ష యోహో తుల్య నిందాస్తు తిర్మముని సంతుో ఏనకే అధ్యాయం అవే ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ సర్వారంభ పరిత్యాగి ఇంకా వాడు కొత్త సంకల్పాలు చేసుకోడు ఇది చేస్తున్నా అది చేస్తున్నా అలా కర్మలు మనం కూర్చుంటాడా సిద్ధావస్థకు వెళ్ళిన వాడు చేస్తే చేస్తాడు లేకపోతే లేదు చేసేది కోరికతో చేయుడు సంకల్పంతో చేయుడు ఫలాకాంక్షతో చేయుడు ప్రారంభవశాత్తో చేసిన లోకసంగ్రహార్థం దాన్ని వినియోగిస్తాడే తప్ప అది గుర్తుంచుకోవాలి లోకసంగర చిక ఆ పదం గుర్తు తెచ్చుకోవాలి అలా చేసినప్పుడు ఆరంభ పరిత్యాగేవాడు అంటే కర్మఫలాలు ఆరంభమే తేజించాడు అంటే కర్మఫలాలు చేయడం లేదు అంటే కర్మఫలాలు కోరకుండా వాడు కర్మలు చేసినా చేస్తున్నానని అభిమానం కూడా దొరకలేదు అవి గుణములే ప్రేరేపిస్తూనే చేస్తున్నాయో చూస్తూ ఇక్కడ సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే గుణాతీత లక్షణాలు చెప్పాడు చివరికి రెండు శ్లోకాలు ఈ అధ్యాయానికి మొత్తం కిరీటం లాంటిదండి ఇక్కడ అవి పట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఎన్నో సాధనలు సాధనలు ఉన్నప్పుడు ఏ అధ్యాయానికి అధ్యాయం కాదు ఒక అధ్యాయంతో మరో అధ్యాయంలోకి వెళ్ళండి అమానిత్వం అభి అదంభిత్వం గుర్తుందా క్షేత్రక్షేత్ర విభాగ యుగంలో క్షేత్రి క్షేత్రాన్ని వర్ణించి క్షేత్రిని చెప్పబోయే మధ్య చెప్పిన ముప్పై అవలా తెచ్చుకుంటూ వీటి కలుపుకోవాలి ప్రతిదానికి సాధనకి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఎవడైతే ఎవడు ఈ గుణాలను అతిక్రమిస్తాడు ఏ విధంగా అతిక్రమిస్తాడనో ప్రశ్న చూసారా అర్జునుడు ప్రశ్న లక్షణాలేమిటి అని అడిగాడు ఎలా ప్రవర్తిస్తాడని చెప్పారు లక్షణాలు చెప్పేశారు ముందే వాడు ప్రకాశ ప్రవృత్తి మోహాలు వచ్చినా చలించడు ద్వేషం ఉండదు కాంక్ష ఉండదు ఇవన్నీ కూడా అతడి లోపల అంతరంగ లక్షణాలు వాడికైతే స్వసంవేద్య లక్షణం అంటారు అంటే యువతడు అవతల వాడు పోల్చలాడు నాకు దేని మీద కోరిక లేదని చెప్తూ ఉంటాడు ప్రతికి వెళ్ళి వాడు అంతరంగ లక్షణం అది అది వాడికే స్వసం వేద్యం వాడికే తెలుసు ఇతరులకు తెలిసేదేంటి సమ దుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన అది ఇతరులు కూడా అతడి నుంచి తెలుసుకుంటారు అతడు ఇలా ఉన్నాడని గ్రహిస్తారు అది ప్రవర్తన మొదట అదకున్న లక్షణము లింగై రెండవది అతడి యొక్క ఆచారము అంటే ఇతరులు చూసి తెలుసుకునేది అది తర్వాత వర్ణించాడు మూడవది ఏ విధంగా దాటుతాడన్నాడు కదా ఏ విధంగా దాటుతాడు అన్నాడు రెండు శ్లోకాలండి ఈ రెండు శ్లోకాలు పట్టుకోగలగాలి అతడు ఏ విధంగా దాటాడు అది చెప్తున్నాడు దాటిన వాడిని వర్ణించడమే కాదు ఎలా దాటాడో కూడా చెప్పేశాడు దాన్ని బట్టి ఎలా దాటాలో మనకు చెప్తున్నాడు ఇక్కడ రెండే శ్లోకాలు ఈ శ్లోకాలు అత్యద్భుతమైన శ్లోకాలు మాంచయోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతిచ్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృత అవ్యయస్ చ శాశ్వతస్య ధర్మస్య సుఖస్యకాంతికచ ఈ రెండు శ్లోకాలు కూడా ఎంతో గొప్పవంటే పరమ ఏకాగ్రంగా వింటే కానీ పట్టుబడదు పట్టుబడిందా అంతకంటే మధురంగా ఉండదు కొంతమంది అంటూ ఉంటారు బాగుంటుంది కానీ తర్వాత ఏమీ గుర్తున్నట్టుండదండి అని బాబు అందుకే తర్వాత మననం చేయాలి వింటున్న సేపు బాగుండదంటే కొంత బాగుపడ్డావు అప్పుడు కూడా అనని వాళ్ళు ఉంటారు దాన్ని చెప్పేవాడు బాధపడక్కర్లేదు ఎవడలా అంటాడో చెప్పేసుకున్నాం మనం తమోగుణం పేరుకుపోయిన వాడి పరిస్థితి అయితే నువ్వేం చేయగలవు పాపం అందులోనే దేవుళ్ళు ఆడకూడదు కొంచెం ఎన్ని ఉదాహరణలు చెప్పినా కొందరికి ఉదాహరణలే బలి ఉంటాయి ఒకేనండి అంత గీతోపన్యాసాలు వెళ్తున్నారండి ఏమిటి మీకు అర్థమైందంటే కథలు చెప్తారని మధ్యలో బలి ఉంటాయండి అంతేవాడికి పోనీ అందుకైనా వస్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎందుకంటే ఒక అబ్స్ట్రాక్ట్ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పేటప్పుడు మనకు అనుభవంలో ఉన్న పదార్థాలను ఉదాహరణలకు చూపిస్తారు అవే కథలు ఇంకోటి కాదు కానీ దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో దాని పట్టుకోవాలి వివేకవంతులు వివేకవంతుల సంఖ్య ఎప్పుడూ తక్కువే కనుక దానికి ఏం బాధపడనక్కర్లేదు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మాంఛ చూడండి మాంఛ అవ్యభిచారేణ భక్తి సేవతే ఎవడైతే నన్ను అవి అవ్యభిచారమైన భక్తి సేవిస్తాడో అతడు స గుణాన్ అతడు గుణాలను అతిక్రమించి సమతీత అంటే సంపూర్ణముగా అతిక్రమించి ఏ గుణాలని ఏ ఇంతవరకు చెప్పిన గుణాలను అతిక్రమించి బ్రహ్మభూయాయ కల్పతే అతడు సచ్చిదానంద బ్రహ్మప్రాప్తిని నిశ్చయంగా పొందగలడు ఇది దీని అర్థం కొందరు ఏమన్నారంటే బ్రహ్మతత్వాన్ని పొందడానికి అర్హుడవుతాడు అని చెప్పారు బ్రహ్మభూయాయ కల్పతే కల్పతే అంటే సమర్థుడవుతాడు అంటే బ్రహ్మముగా అగుటకు సమర్థుడవుతాడు అంటే బ్రహ్మత్వ ప్రాప్తి అంటే కైవల్యం మోక్షం పొందడానికి ఎవడ అర్హుడవుతున్నాడు గుణాలను అతిక్రమించిన వాడు గుణాలను ఎవడ అతిక్రమించగలడు నన్ను అవ్యభిచారమైన భక్తితో ఎవడు సేవిస్తున్నాడో వాడు అన్నాడు చిట్ట చివరికి తీసుకొచ్చి మళ్ళీ ఏం చెప్పాడు అవ్యభిచారేణ అక్కడ క్షేత్రక్షేత్ర దగ్గర అదే మాట చెప్పాడు ఇక్కడ అదే చెప్పాడు అవ్యభిచార భక్తి కావాలండి అవ్యభిచార భక్తి అనే మాటకు మనం అనేక మార్లు అర్థం చెప్పుకున్నాం అటూ ఇటూ తెగ తిరగకుండా ఒక దాని అవ్యభిచారం వ్యభిచారము అంటే వివిధములైనటువంటి అభితహ అన్ని వైపులా చారహ అంటే తిరగడం వివిధ ఎటు పెడితే అటు తిరగడానికి వ్యభిచారం అంటారండి అవ్యభిచారా అంటే అటూ ఇటు తిరగకుండా ఒక దాని ఎందే ఉండుట దానికి మరొక పేరు అనన్యం అన్యం వైపు వెళ్ళకపోవడమే అనన్యం అనన్యానికి ఎన్ని రకాల అర్థాలు చెప్పుకున్నామో ముందు నుండి చెప్పుకున్నాం గుర్తున్నదా ఎన్ని రకాల అన్నీ తీసుకోండి ఇక్కడ మళ్ళీ నేను వివరించినక్కర్లేదా అంతే మొత్తానికి అన్యచింతన విడిచి ఈశ్వరుని మాత్రమే ఈశ్వరుడెవడు గుణాతీతుడు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నువ్వు గుణాతీతుడు కావాలనుకుంటున్నావు కదా గుణాతీతుడినే ఆశ్రయించండి ఇక్కడ గుణాతీతుడు పరమాత్మ వాడిని ఆశ్రయించు అయిపోయింది ఇక్కడ ఎలా ఆశ్రయించాలి అవ్యభిచారమైన భక్తితో ఆశ్రయించు గుణాతీతుడు కావాలనుకుంటే గుణాతీతుడిని మాత్రమే ధ్యానించు మళ్ళీ గుణాలని ప్రపంచాల వైపు వెళ్ళనివ్వకు సహజ ప్రవృత్తులతో ప్రపంచం వెళుతున్నా మరొచ్చు సాధన చేయి వాడిని గట్టిగా పట్టుకో ఇది ఎలాంటిదంటే ఒక నూతులో పడ్డవాడు ఆ ఒడ్డులో ఉన్నవాడు అందించిన తాడు పట్టుకుంటాడు ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు ఒడ్డును అందించేవాడు చేయి పట్టుకుంటాడు ఎందుకు వాడు వీడిలా కొట్టుకుపోవట్లేదు కనుక అందుకని ఇద్దరు కొట్టుకుపోతే ఒకరికొకరు తాడు అందించుకోరు ఒడ్డున్నవాడి తాడిస్తాడు ఎందుకంటే ఒడ్డునున్నాడు వాడు వీడు ఒడ్డుకి వెళ్ళాలనుకుంటున్నాడు కనుక ఒడ్డుకు వెళ్ళాలనుకున్నవాడు ఒడ్డునున్నవాడు యొక్క ఖండసత్తువు కొద్దీ ఇచ్చిన తాడు పట్టుకోవాలి చెయ్యి పట్టుకోవాలి తప్ప తనతో పాటు కొట్టుకుపోయేవాడు చెయ్యి పట్టుకుంటే ఇద్దరు కలిసి కొట్టుకుపోతారు తెలుసుకోండి ఇక్కడ అందు గుణాల్లో కొట్టుకుపోయేవాడు గుణాతీతుడు చేయి పట్టుకోవాలి వాడు పడడు పడనివ్వడు వాడి పేరే అచ్యుతుడు తెలుసుకోండి ఇక్కడ వాడు జారడు జారనివ్వడు ఆ అచ్యుతుడైనటువంటి గుణాతీతుడు ఎందు నువ్వు అభి అవ్యభిచారమైన భక్తి పెట్టుకున్నాడు ఈ మాట చాలా చిత్రమైన మాట విషయాండి అంటే ఎవరి ఎందు పరమాత్మ ఎందు పరమాత్మ అంటే ఎవరు మళ్ళీ ఇన్నాళ్ళు విన్నాక ముప్పయో రోజు కూడా తిరిగిపోతాయి అలాగ పరమాత్మ అంటే పరబ్రహ్మము సచ్చిదానందుడు ఆయన ఎక్కడున్నాడు మళ్ళీ ఇక్కడున్నవాడిని ఏమంటారు ప్రత్యేగాత్మను ఎప్పుడంటారు ఈ గుణాల నుంచి దేహాల నుంచి విడిగా చూసినప్పుడు ప్రత్యేకాత్మనాలే కలిపి చూస్తే జీవాత్మ అంటాం ఇప్పుడు పట్టుకోవాల్సిందేవన్ని ఎవడు గుణాత్ ప్రత్యేగాత్మ కనుక వీటన్నిటికీ అతీతముగా ప్రత్యేగాత్మగా ఎవడున్నాడో వాడే ఆ పరమాత్మ వాడే ఆ పరమేశ్వరుడు అని ఆశ్రయించాలి ఇది అవ్యభిచారం అంటే అర్థం ఏంటంటే సజాతీయ వృత్తి ప్రవాహం అన్నాడు ఇక్కడ ఇంకో అర్థం అంటే ఒకే లక్షణం ఉన్నది కలుపుకోవాలి ఇక్కడ అంతేగాని దేనికి ఆ లక్షణం లేదో దాంతో కలుపుతావా నువ్వు ఇంతవరకు అదే చేసావు సచ్చిదానంద లక్షణము లేనటువంటి క్షేత్రములతో గుణాలతో కల్పిస్తావు ఇప్పుడు సచ్చిదానంద లక్షణం ఉన్న వాటితో కలుపు ఇక్కడ ఎందుకంటే అది నీ స్వస్వరూపం అదే గనక ఆ స్వస్వరూపము ఆ పరమాత్మది గనక ఆ స్వస్వరూప అనుసంధానమే భక్తి అన్నాడు వివేక చూడామంలో జగద్గురు ఆదిశంకర భగవత్పాల్ వారు స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే సస్వరూప అనుసంధానమే అయ్య నేను శివభక్తుడే అది కాదా కృష్ణ భక్తుడే కాదా అది స్వస్వరూపమే ఎవడు సస్వరూపుడు ఎవడు ప్రత్యేగాత్మయో వాడినే ఒకడు కృష్ణుడు అంటున్నాడు ఒకడు శివుడు అంటున్నాడు కానీ రెండు ప్రత్యేగాత్మ యొక్క లక్షణములే ఎందుకంటే ప్రత్యేగాత్మ వీటి వేటికి అంటది కానీ ఆ ప్రత్యేగాత్మ యొక్క శక్తికి ఇవన్నీ ఆకర్షించబడి తిరుగుతున్నాయి కనుక వాడి పేరు కృష్ణుడు వీటన్నిటికీ శుభాశుభాలు ఉన్నాయి ప్రకృతికి వాడికి అశుభం లేదు పరమ మంగళ వాడి శక్తే ఈ క్షేత్రమునందు క్షేత్రజ్ఞందు వ్యాపించి ఉంది అతీతంగా వాడున్నాడు కనుక విష్ణువు పదాలకు అర్థాలు తెయండి అన్ని ప్రత్యేగాత్మ నీలో అయితే ప్రత్యేగాత్మ ప్రపంచమంతా చూస్తే పరమాత్మ ప్రపంచోపాధి శరీరోపాధి ఉపాధులు రెండు తీసేస్తే ఉన్నవాడు పరమాత్మ కూడా తెలుసుకో అది గ్రహించవలసింది కనుక అవ్యభిచారిణి అనే మాటకి సజాతయ్య వృత్తి ప్రవాహం అన్నాడు ఇక్కడ అంటే సచ్యదానంద లక్షణమునందే దృష్టి పెట్టుట అది నీ స్వరూపం అది పరమాత్మ యొక్క స్వరూపమే అది గనక దాని ఎందే నిరంతరం చింతన చేస్తూ ఉంటే అది అవుతావు నిరంతర చింతన సత్యదానంద బ్రహ్మమునందు కలగాలి ఆ నిరంతర అనుసంధానం పేరేమిటి భక్తి స్వస్వరూప అనుసంధానం అనుసంధానం అంటే ఎడతగని అని మాట తీసుకోవాలి ఇంకోటి అనుసంధానం అంటే గురువు ద్వారా శాస్త్రము ద్వారా విన్నదాన్ని అనుసరించి సంధానించట అనుసంధానం ఇది చెయ్యు అలాగే పరమాత్మయందు అది సగుణముగాను నిర్గుణముగాను బ్రహ్మమును అంతా ఇంకేం మాట లేదు ఇక్కడ అలాంటి వాద వివాదాలకి భగవద్గీతలో కాని ఆధ్యాత్మిక శాస్త్రంలో కానీ ఏమి చోటు లేదండి సగుణ బ్రహ్మమున నిర్గుణ బ్రహ్మమున కాదు బ్రహ్మమును బ్రహ్మమునంత అవ్యభిచారాన్ని పెట్టుకో అది మాత్రం అంత తేలిక అండి నిర్గుణం కష్టం సగుణం తేలిక అనకూడదు అది మాత్రం మహాకష్టమే బ్రహ్మమంటే ఏంటో తెలుసుకో నువ్వు ఇక్కడికి జ్ఞానంతో భక్తి ఎలా ఉంటుందంటే బ్రహ్మమంటే ఏమిటో తెలిసి అది సగుణంగా ఉపాసించినా బ్రహ్మలక్షణాలు స్ఫురిస్తూ ఉండాలి ఎవడు నిర్గుణుడో ఎవడు నిరాకారుడో ఎవడు సర్వవ్యాపకుడో ఆయనే అనుగ్రహించడం కోసం సగుణ సాకారమ్యి వచ్చాడు అని తెలిసినప్పుడు బ్రహ్మభావనతో నువ్వు చేస్తున్నావు నీకు అద్వైత సిద్ధి కలగలేదు కనుక నువ్వు దాన్ని చింతన చేస్తున్నావు నువ్వు నా ఆత్మగానే ఉన్నావు అటువంటి ఆత్మగా ఉన్న నేను నిన్ను హృదయంలోనే జానిస్తున్నాను హృదయంలో అలాగే ఉన్నాడు కదా జానించగా జానించగా ఎలా అవుతుందంటే ఒక మంచు ముక్క వెళ్ళి ఆనందంగా నీటిలో పడిందిట ఏమైంది నీరైపోయింది అలా మంచు ముక్క లాంటి అంతఃకరణం నీటిలాంటి పరమాత్మను చింతన చేస్తూ ఉంటే అది నీరే అవుతుంది తెలుసుకో ఇక్కడ అలా అనుసంధానం ఎలాగ పట్టుకో పర్వాలేదు కనుక నీ భక్తి ఎలా ప్రారంభమైనా అది శాస్త్రం వర్ణించిన సగుణం బ్రహ్మస్వరూపమా లేదో అక్కడ చింతన చేసుకో అంత ఇక్కడ దాని ఎందు భక్తి పెట్టుకో సగుణముగా కనబడుతున్న కృష్ణుని లేకపోతే విశ్వరూపుడైన వాడి అందా ఇన్ని రూపాలుగా కనబడుతున్నప్పటికీ ఏ రూపమునకు కాకుండా దొరక్కకుండా ఉండేటువంటి నిరాకారుడ ఏవైనా ఇన్ని కలిపే ఆయన అది దాన్ని తర్వాత స్పష్టం చేస్తున్నాడండి అద్భుతమైన మాట మొత్తానికి అవ్యభిచారిణి భక్తి ఎలాంటిది అనే దాని గురించి ఎవరి ఎందు ఉండాలి భక్తి కృష్ణుడు చెప్తున్నాడు మాం నన్ను ఎవడు అవ్యభిచారమైన భక్తితో సేవిస్తాడే చెప్తున్నప్పుడు ఎటో అన్వయించుకోవడం ఎందుకు కృష్ణుని ఎందు అవ్యభిచారమైన భక్తి ఉంటే చాలు ఉందా ఉంటే చాలు ఇక్కడ మళ్ళీ ఇంకొక వైపు ఆలోచన వెళ్ళిందా అది ఉందనుకుంటే కదా ఆలోచన వెళ్ళింది ఉన్నది ఆయనే అయినప్పుడు ఇంకోవైపు ఆలోచన ఏమిటి ఇక్కడ అది ఒక్కటి తెలుసుకోవాలి ఉన్నది ఆయనే ఉండేది ఆయనే ఇవాళ ఆగంతుకంగా వచ్చి పడిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ శాశ్వతమైన వాటిని విస్మరిస్తున్నామే ఏది మిగులుతుంది చెప్పండి ఇవాళ ఎంతో ప్రీతిపాత్రం అనిపించి రేపు అదే మనకి ద్వేషపాత్రం అవుతున్న సంఘటనలు ఎన్ని లేవు వాటి కదా మూడు ప్రవర్తిల్లుతున్నాయి కనుక ఈ చింతన అవ్యభిచార భక్తి అనే మాటే చాలా గట్టిదండి అందుకే ఈ భక్తి అందరికీ రాదు ప్రకాశ్యతే కాపి పాత్రే అంటారు నారదులు వారే ఎటువంటి అవ్యభిచారిని మాంచ నన్ను అభి భక్తితో నన్ను అంటే ఎవరిని పైగా ఈ రెండు శ్లోకాలకు కలిపి భగవత్పాల్ వారు అంటారు గుణాతీతత్వాభ్యుపాయ విశిష్ట తరహా పూర్వస్మాత్ ఉచ్యతే అన్నాడు ఇక్కడ అంటే గుణాతీత స్థితికి వెళ్ళడానికి అనేక ఉపాయాలు చెప్పారు విచారణలని ధ్యానమని అన్నిటికంటే గొప్ప ఉపాయం ఏంటంటే అవ్యభిచారిణి భక్తి అని చెప్పదలుచుకున్నాడు ఇక్కడ కృష్ణుడు అన్నారు ఇక్కడ అన్నిటికంటే గొప్పది భక్తి అని అంటే ఆ సాధనలు మానేయమని కాదు ఇది పట్టుకున సాధన చేస్తేప్పుడు వేగవంతం అవుతుంది పైగా నువ్వు పైకి ఎగబడడానికి ప్రయత్నిస్తూ ఉంటే పైనుంచి లాగే పడుకుంటున్నాడు అనుకోండి తొందరగా బయటపడ బడగలవు అని పరమాత్మకు చెయ్యిచ్చి నువ్వు బయటకు వచ్చే ప్రయత్నం చేయి అంతేగా నువ్వు ఎంత నువ్వు బయటకు వద్దామనుకున్నావు అనుకో మరింత కూరుకుపోతావు ఇక్కడ వాడున్నాడు సిద్ధంగా కిందకి చెయ్యి పెట్టాడు నువ్వు అందుకోడానికి సిద్ధంగా లేవు ఎందుకు ఇంకా కొట్టుకుపోతున్నావు ఏంటి చెయ్యి ఇచ్చినట్టు ఇచ్చి ఇది బాగున్నట్టుంది ఎందుకు అంటే వాడు లాగడు పైకి అలా చూస్తూ ఉంటాడు ఇక్కడ చెయ్యిచ్చేవంటే బయట పడ్డానికి నీ యొక్క ప్రయత్నం చూపించాలి అప్పుడు ఆయన లాగుతాడు ఇక్కడ అదే లక్ష్మీ సింహ మమదేహికరావలంబం ఎందుకంటే ఈ గుణాలతో కూడి ప్రపంచం ప్రతి విషయము నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య నక్రముళ్ళ మొసళ్ళ పట్టి లాగేస్తున్నాయి ప్రతి విషయము నన్ను అది ఎవడ మొసలాని వెతకద్దు మనం కూడా ఇంకొడుకు మొసలే మనల్ని పట్టి పీడించే ప్రతిదీ విషయమే విషయాలన్నీ లాగేస్తున్నాయి ఇక్కడ విషయములంటే విషయాసక్తులే మొసళ్ళు విషయములు కావు ఇవి పట్టి లాగుతున్నాయి ఎంత చూసినా చీకటే ఇది దీని పది సంసార కూప మతిఘోర మూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య దీనస్యా దేవా దయయా శరణాగత్యా లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం చిట్ట చివరికి ఈశ్వర శరణాగతి తప్ప మరొక మార్గం లేదండి ఇక్కడ ఉపనిషద్మాత ప్రతిపాదించే ముముక్షురై శరణమహం ప్రపంచే అంతే ఇక్కడ శరణాగతి అంటే ఏమిటి మళ్ళీ చెప్పుకుంటున్నావు అది తప్ప అన్యచింతన చెయ్యకుండుటయే శరణాగతి అది చెయ్యి ఇక్కడ అందుకే ఇది పూర్వస్మాత్ విశిష్ట తరహా ఉపాయ అన్నారు ఇక్కడ భగవత్పాల్ వారు ఇదివరకు చెప్పిన వాటన్నిటికంటే విశిష్టమైనటువంటి ఉపాయం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ నన్ను ఆశ్రయించమని నన్ను ఎవరిని చెప్తున్నాడు మాంచ కృష్ణుడు అంటే ఎవరనుకున్నారండి ఈశ్వరం నారాయణం సర్వభూత హృదయాశ్రితం యహ యతిహీ కర్మి ఒకటే మాట చెప్పాడు నువ్వు కర్మయోగంలో ఉన్నా కర్మయోగములో ఉన్న కర్మయోగం అంటే నేను ఇంక చెప్పగల ఈశ్వరార్థం నిష్కామకర్మ అందులో ఉన్న యతిహి అన్ని పరిత్యజించి సన్యాసాశ్రమానికి చేరినప్పటికీ కూడా ఈశ్వరుడు నారాయణుడు ఎటువంటి ఈశ్వరుడు ఎటువంటి నారాయణుడు మళ్ళీ తెలియాలి వైకుంఠమునందు కైలాసమునందు ఉన్నవాడు వాడు కాడని కాదు కానీ సర్వభూత హృదయాశ్రితం కనుక భగవద్గీతలో చెప్పబడ్డ పరమేశ్వరుడు సర్వభూతములు హృదయంలో ఉన్నవాడు ఉన్నవాడు అంటే వాడొకడు వీడొకడు లేడు వాడే ఉన్నాడు వాడి వెలుగు వల్ల నేనున్నానని ఒక భ్రాంతి కలుగుతుంది భ్రాంతి వదిలి నేను ఆయనే అని తెలుసుకో ఇంతే ఉన్నది విషయం ఇక్కడ కానీ హృదయంలో సర్వభూత హృదయముల్లో ఉన్నవాడు తర్వాత శ్లోకం చాలా చిత్రమైనది మహాద్భుతమైనది అందుకే దీని వ్యాఖ్యానం భగవత్పాదులు వారే అనేక రకాలుగా చేశారు మూడు రకాలు వ్యాఖ్యానం చేశారు మూడు రకాలంటే దేనికది కాదు అన్నీ కలిపి ఒకటి బ్రహ్మణోహి అహం బ్రహ్మమునుకు నేను ప్రతిష్టను అని ఎవరంటున్నారు మర్చిపోద్దు వాడిని ఆచార్యుని మరొవకండి ఈశ్వరుడు గురించి చెప్పేవాడు ఆచార్యుడు ఈశ్వరుడే ఆచార్యుడే చెప్తున్నది భగవద్గీత అది గొప్ప విషయం ఇక్కడ పరమేశ్వరుడే ఆచార్యుడే చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్మణ అహం ప్రతిష్ట బ్రహ్మణం బ్రహ్మకు నేను ప్రతిష్టను ప్రతిష్ట అంటే అర్థం ఏంటి ప్రతిష్టతే అశ్వన్యత ప్రతిష్ట అన్నాడు అంటే బ్రహ్మము నాయుందున్నాడు అంటే జ్యోతి అంటుంది వెలుగు నాలో ఉందని అర్థమే కదా సూర్యుడు అంటున్నాడు కాంతి నాలో ఉందని అగ్నంటుంది వేడినాలో ఉందిని మీరు ఎలా అనుకున్నాడు బ్రహ్మణ అహ్ అహం ప్రతిష్ట ఎటువంటి బ్రహ్మము బ్రహ్మం అంటే ఏంటో తెలియదు కదా మన చిత్రముఖ బ్రహ్మ అనుకుంటావేమో మరొకటి అనుకుంటావేమో బ్రహ్మము లక్షణాలు చెప్తున్నాడు వింటేనే అంత అందంగా ఉంది అమృతస్య అమృతస్వరూపుడు బ్రహ్మము అమృతము అనగానే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మృతము లేనిది అనగా శాశ్వతమైనది అనగా అమృతము అంటే ఆనందస్వరూపమైనది రెండు అర్థాలు చెప్పాలి ఆనందస్వరూపం శాశ్వతం రెండును అవ్యయము అవ్యయము అంటే వికార రహితం బ్రహ్మము గురించి చెప్తున్నా ఇక్కడ అవ్యయము ఏ వికారము లేనివాడు శాశ్వత శాశ్వతమైన వాడు ధర్మస్య ధర్మస్వరూపుడు ధర్మము అంటే ఏషర్మ్యామృతమిదం అక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ ధర్మము అనగానే జ్ఞానయోగ ధర్మ ప్రాప్యస్యా అన్నారు భగవత్పాదవారు జ్ఞానయోగమనే ధర్మము ద్వారా జ్ఞానయోగం జ్ఞానయోగికి ధర్మం కానీ జ్ఞానయోగమనే ధర్మము ద్వారా ఎవడు దొరుకుతున్నాడు వాడు అన్నారు ఇక్కడ అటువంటి ధర్మస్య సుఖస్య ఏకాంతికచ ఐకాంతిక సుఖస్య ప్రతిష్ఠ ఐకాంతిక సుఖము ఐకాంతిక సుఖము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏకాంతం అంటే అది తప్ప మరొకటి లేదు అని అర్థం ఇక్కడ అంటే ఏకముగా ఉన్న సుఖం రకరకాలుగా లేదు ఏకమే అంతేకాదు ఐకాంతిక సుఖం అంటే మరొక అర్థం తప్పక లభించున్నది అర్థం పగా ఏకం అంటే అనేకం కానిది కదా అనేకమంటే మార్పు ఏకమంటే మార్పు లేనిది కనుక ఐకాంతికం అంటే మార్పు లేనిది ఒకటి తప్పకుండా లభించేది అని అర్థం అంట అంటే నిశ్చితంగా ఉన్నది అది మిగిలిన సుఖభ్రాంతులు సుఖాభాసలు అది సుఖమే అది అంటే ఐత ఐకాంతిక సుఖస్య అంటే మార్పులేని సుఖము అదే కావాలిక ఎవరికైనా మార్పు ఎక్కువ తక్కువ లేకుండా పరిపూర్ణత్వం పరిపూర్ణత్వానికి సంకేతం ఐకాంతికం ఐకాంతిక సుఖమునకు జ్ఞానరూప ధర్మమునకు శాశ్వతత్వమునకు అవ్యయమునకు అమృతమునకు బ్రహ్మమునకు అంటే ఈ లక్షణములు కలిగిన బ్రహ్మమునకు బ్రహ్మమునగా అమృతుడు అవ్యయుడు శాశ్వతుడు జ్ఞానధర్మస్వరూపుడు పరిపూర్ణ ఆనందస్వరూపుడు అటువంటి బ్రహ్మము ఏదిందో దానికి నేను ప్రతిష్ఠని అంటే ఆ బ్రహ్మము నాయందున్నది అన్నాడు ఇక్కడ అంటే నాయందు అంటే భగవత్పాల్ వారు అంటారు ఇంతవరకు విచారణ చేస్తే నేను తెలుసుకున్నావు కదా ఆ ప్రత్యగాత్మయే ఇటువంటి అమృత అవ్యయ శాశ్వత ధర్మ ఐకాంతిక సుఖస్వరూపుడైనటువంటి పరబ్రహ్మ అని తెలుసుకో అన్నాడు ఇక్కడ ప్రత్యేగాత్మ బ్రహ్మమే అని ఎరుక కలిగి ఉండుట ఇది ఒక అర్థం ఇంకొక అర్థం చెప్తాడు నాయందు నాయందు అంటే ఇవాళ నీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నానే నాయందు ఆ బ్రహ్మముందని తెలుసుకో అంటే కృష్ణుడి బ్రహ్మము వేరు కాదు ఆ కృష్ణుడే బ్రహ్మము అని తెలుసుకో ఎటువంటి బ్రహ్మము మళ్ళీ చెప్పాలా అమృత అవ్యయ శాశ్వత ధర్మ ఐకాంతిక సుఖస్వరూపమైన బ్రహ్మము నాయందు ఉన్నది ఇక్కడ అంటే నాయందు ముందు చెప్పినప్పుడు నేను అనగా ప్రత్యేగాత్మ అని తెలుసుకుని ప్రత్యేగాత్మయందు ఈ బ్రహ్మమున్నది ప్రత్యేగాత్మకి బ్రహ్మమునకు భేదము లేదు ప్రత్యేగాత్మకి జీవాత్మకు కాదు ప్రత్యేగాత్మకి బ్రహ్మమునకు భేదం లేదు అవ్యయమైన అమృతమైన బ్రహ్మము నేనే అని తెలుసుకోవడం అహం మామ్ అని రెండు శబ్దములు నేను నన్ను అని వాడబడుతున్నాయి ఎందుకంటే ఆ ప్రత్యేకాత్మ అయిన నాయం దవ్యభిచార భక్తి ఉంది గనక వాడు పొందుతున్నాడు ప్రత్యేగాత్మనే పొందుతున్నాడు ప్రత్యేగాత్మ అనగా ఏది అమృత శాశ్వతం అదే ఆ బ్రహ్మమే అహం బ్రహ్మస్మిస్థితిని పొందుతున్నాడు ఇది ఒక అర్థం ఇది అలాగే గ్రహించుతూ చెప్తున్న కృష్ణ పరమాత్మ వివరిస్తున్నది ఏంటంటే ఆ బ్రహ్మము నాయం దున్నది అన్నాడు ఇక్కడ అంటే కృష్ణుడు ఎవరు పరబ్రహ్మం ఎటువంటి పరబ్రహ్మం ఈశ్వర రూపుడైన పరబ్రహ్మం ఆయన ఈశ్వరుడు ఆయనకు కుపాధి మనకు కుపాధి ఆయన ఉపాధి జగత్తు మన ఉపాధి శరీరం శరీరం జగత్తులో భాగమే కదా కానీ ఇది కూడా ఆయన ఉపాధి ఇది కూడా ఆలోచించుకో అయితే తారాత్మ్యం వీడుకుంది ఆయనకు లేదు ఆయన ఇంత జగత్తు నిర్వహిస్తాడు కానీ దేనితో తారదాత్మ్యం ఉండదు ఎందుకంటే సాధనతో గుణాతీతుడు అయ్యాడు ఆయన సహజంగా గుణాతీతుడు ఇక్కడ సహజంగా గుణాతీతులు కనుక ఈశ్వరుడు బ్రహ్మమైన తాను సృష్టి తెలియని చేస్తున్నప్పటికీ ఈ ప్రకృతి రూపమైన విశ్వంలో తాను అంతర్యామిగా ఉండే చేస్తున్నా వీడివేటికి చలించరండి ఆయన నువ్వు కూడా సాధన చేసిన శరీరమైన ఉపాధికి అతీతంగా ఉండగలిగితే నువ్వు ఆయనతోనే తాదత్ చెందుతున్నావు పైగా ఆయన ఉపాధి పేరు శుద్ధసత్వ ఉపాధి మన ఉపాధి మలినసత్వం అడిగి సత్వం అంటే అంతఃకరణం కూడా మలిన అంతఃకరణం దేని చేత మలినమైపోయింది ఆ త్రిగుణాల చేత మలినమైన అంతఃకరణంతో తాదత్యం చెందినవాడు జీవుడు ఆయన రూప ఈశ్వరుడు ఎప్పుడూ కూడాను ఇంత జగన్ నిర్వహణ చేసినా ఉపాసకుల కోసం దివ్యరూపములు స్వీకరించిన ఆ రూపములను మనం తెలుసుకోవలసిన శుద్ధ సత్వోపాధి అది ఇక్కడ అంటే భగవానుడు సగుణ రూపముని ఇవి మన సగుణ రూప త్రిగుణాలతో దాదాథ్యం ఆయన అసలు రజోగుణ తమోగుణ వికారములు లేనటువంటి కేవల శుద్ధ సత్వం సత్వం అంటే శక్తి కూడా అర్థమండి శుద్ధమైన మహాబలం అయింది ఇక్కడ అంతేగా జ్ఞానము విభూతి బలము మహిమ ఇత్యాదులన్నీ చెప్పుకున్నాం కదా అవన్నీ కలిగినటువంటి దివ్యోపాధితో ఉంటాడు భగవానుడు ఆ ఉన్నప్పుడు తన బ్రహ్మభావం నుంచి విచలితురుకాడు అంటే కదిలిపోడు జీవుడు శరీరంతో తాదత్వ్యం చెంది శరీరమే నేను కొన్ని కదిలిపోతూ ఉంటాడు కదిలిపోయి ఉన్నాడు ఎప్పుడు కూడా తన బ్రహ్మభావం రాదు అని ఎప్పుడు బ్రహ్మభావం నుంచి చలితురు కాకుండా ఉంటాడు కానీ పరమేశ్వరుడు ఏ రూపం స్వీకరించినా ఈశ్వరుడుగానే ఉంటాడు బ్రహ్మముగానే ఉంటాడు కానీ దాని నుంచి చ్యుతం కాడు పరిచ్ఛిన్నుడు కాడు అపరిచ్ఛిన్నంగా ఉంటూనే పరిచ్ఛన్న రూపంలో ఉండగలడు ఆయన ఇక్కడ అది ఆయన స్వరూపం అందుకే ఏ రూపం ధరించినా తన స్థితి నుంచి చలితుడు కాకుండా ఉంటాడు కనుక ఆయన ఎప్పుడూ అచ్యుతుడైన అన్నాడు ఇక్కడ స్వస్థితి నుంచి చలించకుండా ఉంటాడు అందుకే నాయందు అంటే నీ ఎదుట సగుణ బ్రహ్మముగా కనబడుతున్నటువంటి నాయందు శాశ్వతమైన ఆనందస్వరూపిన ప్రబ్రహ్మే ప్రతిష్ఠింపబడి ఉన్నాడు అని అర్థం లేదా నిర్గుణమైనటువంటి బ్రహ్మమునందే సగుణ రూపమైన బ్రహ్మము కూడా ప్రతిష్ఠింపబడి ఉన్నాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు ఎటుదైనా అటుదైనా ఏం బాధ లేదు కదా ఇక్కడ అందుకే కాంతి ఘనీభవిస్తే సూర్యుడు నీరు ఘనీభవిస్తే మంచు నిర్గుణ బ్రహ్మ ఘనీభవిస్తే సగుణ బ్రహ్మ అన్నాడు ఇక్కడ మంచులేముంది అలాగే సగుణ బ్రహ్మములేముంది బ్రహ్మమే అందుకే నిర్గుణ బ్రహ్మవాదులను కొందరు తయారయ్యి సగుణ బ్రహ్మను నిరసించరు జ్ఞానం ఎవడయ్యా అంటే సగుణమే నిర్గుణమైన బ్రహ్మమనే తెలుసుకున్నవాడు అనే మాట ఏ రోజుకు ఆ రోజు గుర్తుకోవాలి మొత్తం భగవద్గీత ఏం చెప్తుంది సారాంశంగా పరమాత్మని పట్టుకో పరమాత్మని పట్టుకో పరమాత్మని పట్టుకో పరమాత్మని పట్టుకో మొత్తం గీత ఇదే వాక్యం పట్టుకుంటే నేను లాగుతా నువ్వు సగుణ బ్రహ్మంగా పట్టుకున్నావా లాగుళ్ళలో పెట్టుకుంటా నిర్గుణ బ్రహ్మంగా విచారణ చేసేవా నువ్వే నేను తెలుస్తా ఇంతే చెప్పాడు మొట్టమొదటిది మార్జాల కిషోర అన్యాయం రెండవది మర్కటి కిషోర్ అన్యాయం అన్నాడండి ఇక్కడ మార్జాలం తన కిషోరాన్ని పిల్లల్ని తన నోటితో పట్టుకు తీసుకెళ్ళిపోతుంటుంది సురక్షిత ప్రాంతాలకు కోత కూడా పిల్లల్ని తీసుకెళ్ళాలని అనుకుంటుంది కానీ కోతి పిల్ల తల్లి కోతను అలా పట్టుకుంటుంది అక్కడ దాని ప్రయత్నం ఉంది ఆ కోతి మాత్రం అలా తీసుకెళ్ళిపోతుంటుంది ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళిన వారు ఆ పట్టు వాళ్ళకి తెలుసు ఎలా పట్టుకుంటే జారిపోకుండా ఉంటుందో పట్టుకుండా లేదా ఇవేం చూసుకోదు అవి వెళ్ళిపోతురు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తాం తల్లి జ్ఞానమార్గా ఉంటుంది అయితే వాడు కూడా గద్ జన్మల సాధన చేసాడు కానీ పట్టు పట్టుకున్నాడు మనం ఏం చేసాదో తెలియదు కానీ ఆయన్నే సరణి అవ్యభిచార భక్తి కలిగితే దేశామహం సముద్దర్త మృత్యు సంసార సాగరాత్ అని పెట్టాడండి పరమాత్మ ఇంకెందుకు మన ధైర్యం ఉండొచ్చు ఆయన తప్పకుండా ధరింపజేస్తాడు అందుకే నన్ను అవ్యభిచార భక్తితో ఉపాసించినట్లయితే అటువంటి వాడిని నేను తరింపజేస్తాను వాడు గుణాలను అతిక్రమించుతాడు బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మత్వాన్ని పొందుతాడు ఆ బ్రహ్మం ఏది అంటే బ్రహ్మను అమృతము అవ్యయము శాశ్వతము ధర్మము ఐకాంతిక సుఖస్వరూపం ఆ బ్రహ్మము బ్రహ్మభూజాయ కల్పతే అంటే బ్రహ్మము యొక్క లక్షణాలి ఆ బ్రహ్మము నాయందు ప్రతిష్ఠింపబడి ఉన్నది అని చెప్పడం అంటే నిర్గుణుడైన ఆయన ఎందా సగుణుడైన ఆయన ఎందా ఏదన్నా పర్వాలేదు ఇక్కడ దీన్ని ఎన్ని రకాలుగా చెబుతున్నాడు భగవత్పాలు వారు భగవంతుడు ఒక దివ్యమైన ఈశ్వరస్వరూపంతో ఉపాసింపబడుతున్నాడు అంటే ఆయన దయచేత తెలుసుకో అన్నాడు ఇక్కడ ఆయనకి నీపై దయుంది కనుక అలా వచ్చట అందుకే మయాచ ఈశ్వర శక్త్య భక్తానుగ్రహాది ప్రయోజనాయ బ్రహ్మ ప్రతిష్ఠితే ప్రతిష్ఠితే అనే వాటికి ప్రవర్తతే అని బ్రహ్మము ప్రతిష్ఠితే ప్రవర్తతే సా శక్తి హి అహం అంటే బ్రహ్మము అంటే పరమాత్మ భక్తానుగ్రహాయ భక్తులను అనుగ్రహించడం కోసం తనదైన ఈశ్వర శక్తితో ప్రవర్తిస్తుంది తనదైన ఈశ్వర శక్తి అక్కడ చెప్పాడు ఇక్కడ బ్రహ్మమే ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే సర్వశక్తివంతుడు అన్నిటికీ అతీతుడు వ్యాపించిన వాడు ఏదైనా చేయగలడు సర్వశక్తివంతుడు సమస్త మహావిభూతులతో బలములతో ప్రకాశిస్తూ ఉంటాడు గామావిశ్య భూతానిచ్చా చెప్పినట్లుగా అదేవిధంగా బలం నేను జ్ఞానాన్ని నేను అని చెప్పాడు కదా ఇవన్నీ ఈశ్వరస్వరూపం అది ఆయన యొక్క సహజ శక్తి బ్రహ్మములో సహజ శక్తి ఉంది సహజంగా శక్తి ఉంది ఆ శక్తితోనే ఆయన ఈశ్వరుడు అడుగుతున్నాడు అందుకే ఆ శక్తితో ఈశ్వరుడే ఎందుకయ్యాడు మనల్ని అనుగ్రహించడం కోసం అంటే భక్తానుగ్రహాయ బ్రహ్మ భక్తులను అనుగ్రహించడం కోసం ఆ ప్రయోజనం కోసం బ్రహ్మము ఈశ్వర శక్తితో ప్రవర్తిస్తున్నది స్పష్టంగా ఉంది కదా దేనితో ఈశ్వర శక్తి ఈశ్వర శక్తి వేరుగా ఉంది సాశక్తి బ్రహ్మ అహం ఆ శక్తియే బ్రహ్మము అన్నాడు ఇక్కడ అది ఎక్కడుంది ఈశ్వర శక్తి ఆయన ఎందే ప్రతిష్ఠితమైంది అని బ్రహ్మ అనబడే ఈశ్వర శక్తి ఏదుందో అది నా ఎందే ప్రతిష్ఠితమయ్యింది నేను అనుగ్రహిస్తాను అని చెప్పేట అది దీని యొక్క అర్థం అది శక్తి శక్తిమతోహో అనన్యత్వాత్భిప్రాయ అన్నారు భగవత్వాలు వారు సారాంశంగా బ్రహ్మము భక్తానుగ్రహము మొదలైన ప్రయోజనములకై అంటే భక్తానుగ్రహాది ప్రయోజనాయ అన్నారు భక్తులను అనుగ్రహించడము విశ్వనిర్వహణ చేయడము అన్ని కలుపుకోవచ్చు మొదలైన ప్రయోజనములకై ఈశ్వర శక్తితో ప్రవర్తిస్తుంది ఆ ఈశ్వర శక్తి బ్రహ్మమే అని దీని యొక్క భావము అని చెప్పారు ఇంకొకటి అథవా బ్రహ్మశబ్దవాచ్యవాత్ సవికల్పకం బ్రహ్మ తస్య బ్రహ్మణ నిర్వికల్పక అహమేవ అన్య ప్రతిష్టా ఆశ్రయ అన్నారు ఇక్కడ సవికల్పక బ్రహ్మ నిర్వికల్ప బ్రహ్మ అని రెండు పదాలు వేశాడు సవికల్పము దీన్ని సౌపాధిక బ్రహ్మ అంటారు నిర్వికల్పము నిరుపాధిక బ్రహ్మ ఉపాధులు అవసరము లేనిది ఉపాధులకి పరిమితం కాని బ్రహ్మము నిరుపాధికం ఒక ఉపాధితో కనబడితే సౌపాధికం రెండూ బ్రహ్మమే అదే మన ఇంకో భాషలో సగుణ నిర్గుణం ఇక్కడ అదే సవికల్పకము ఏదైతే ఉన్నదో అది నిర్గుణ బ్రహ్మము ఎందుకు ప్రతిష్ఠింపబడి ఉన్నది అంటే సవికల్పం దేన్న ఆధారంగా చేసుకున్నది నిర్వికల్పాన్ని ఆధారం చేసుకున్నదయ్యా ఆధారమంటే అర్థం ఏంటి కాంతి దీపాన్ని ఆధారం చేసుకున్నట్లే రెండు వేరు వేరు కావు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆధారమంటే అది దీన్ని బట్టి చివరికి వచ్చ ప్రతిష్ఠబడింది ఏంటంటే సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమే నువ్వు ఏ భావంతో అందుకోగలుగుతున్నావో ఆ భావంతోనే అవ్యభిచార భక్తి పెట్టుకుంటే తప్పకుండా మూడు గుణాల నుంచి దాటిపోతావు జన్మ మృత్యు జరా వ్యాధి రూపమైన సంసార సాగరం నుంచి విముక్తుడవుతావు ఇంత తేలిగ్గా స్పష్టంగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా అర్థం కావట్లేదండి అంటే అదేమిటో అర్థం కావట్లేదు నాకు ఇంత స్పష్టంగా కనబడుతుంది ఇంకోటి లేదండి ఇక్కడ బంధం ఏమిటో చెప్పేసాడు మోక్షం అంటే ఏంటో చెప్పాడు పొందే ఉపాయం చెప్పాడు ఇంకేం కావాలి పొందవలసినది పొందే విధానం కనుక ఎన్ని మార్గాలు చెప్పినప్పటికీ అసలైన మార్గం ఏమిటి అవ్యభిచారిణి భక్తి మొత్తానికి ఒక అధ్యాయం పూర్తి అయిపోయిందండి అధ్యాయం పేరు ఇంకా చాలా చెప్పాం కానీ ప్రస్తుతం గుర్తుపెట్టుకున్న గుణాతీత యోగం లేదు గుణత్రయ విభాగ యోగం ఈ చతుర్దశాధ్యాయంలో ఏముందంటే ప్రతి అధ్యాయం ఏముందో ప్రథమ శ్లోకంలో చివరి శ్లోకంలో చెప్పేశాడు ఒకరు శ్రీధరాచార్యుల వారు ఆయన అంటాడు చెప్పిన దానికి నిన్న ఏం చెప్పాడంటే పుం ప్రకృతుల యొక్క భేదాన్ని తెలుసుకుని పురుషుడికి ప్రకృతికి ఉన్న భేదాలను క్రమముగా పురుషుడు స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి తత్స్వరూపమైన పరమాత్మను ఆశ్రయించాలని చెప్తూ ఇక్కడ చతుర్దశాధ్యాయంలో ఏం చెప్పాడు అసలు ఆ రెండు శ్లోకాలే ప్రధానం చివరికి చెప్పిన రెండు శ్లోకాలు ఇందులో ఆ కృష్ణ పరమాత్మను అర్థం చేసుకోవాలి ఆయన సామాన్యుడు కాడు అమృత అవ్యయ శాశ్వత ధర్మ ఐకాంతిక సుఖస్వరూపుడైన బ్రహ్మము ఆయన్ని అవ్యభిచార భక్తతో ఆశ్రయిస్తే ఆయన తరింపజేస్తాడు ఇది దీని యొక్క భావం ప్రధానంగా ఇది తీసుకుని అంటారు శ్రీధరులు కృష్ణాధీన గుణాసంగ ప్రసంజిత భవాంబుధిం సుఖం తరతి తద్భక్త ఇత్య భాష చతుర్దశే పద్నాలుగో అధ్యాయులు ఏం చెప్తున్నాడంటే కృష్ణాధీన గుణ ఈ గుణములన్నీ ఏవైతున్నాయో అవి కృష్ణునికి అధీనమై ఉన్నాయి ఈ గుణములు బంధించేవి ప్రకృతి ఇవన్నీ ఉన్నాయే ఇవి ఆయన చేతిలో ఉన్నది ఒక్కడ దొరికింది వీటి నుంచి అలా బయటపడాలి అలా బయటపడాలి పట్టే కంటే ఇవన్నీ ఎవడి చేతిలో ఉన్నాయో చూడాలి నీ చేతిలోని దిదిది నీవు వి సరైన వల్ల అందుకే ప్రాచీన గురువు నీ పట్టులోది ఇవల పట్టువాడిది అందుకు పట్టుకోవలసింది వాడిని ఇక్కడ దీని ఉంది కానీ ప్రకృతి నుంచి బయటపడాలనుకున్న వాడు చేయవలసింది ఏంటంటే ప్రకృతి ఎవడి అధీనంలో ఉందో వాడిని పట్టుకోవాలి ఇక్కడ కనుక ఈశ్వరుని పట్టుకోవాలంటే కృష్ణ అధీన గుణ కృష్ణాధీనమైనటువంటి గుణములు అటువంటి గుణముల సంఘం జయించాలి అంటే ఆయన ఆశ్రయించాలి కృష్ణాధీన గుణాసంగ ప్రసంజిత భవాంబుదిం సుఖంతర్తి తద్భక్త కనుక ఎవరయ్యా కృష్ణాధీనములైన అంటే ఈశ్వరాధీనములైనటువంటి ప్రకృతి రూప బంధముల నుంచి బయటపడతాడు ప్రకృతి రూపబంధముల నుంచి బయటపడతాడు అనలేదు ఈశ్వరాధీనమైన ప్రకృతి రూపబంధనముల నుంచి ఎవడు బయటపడతాడు అంటే సుఖం తరతి సుఖంగా బయటపడిపోతాడట శ్రమ లేకుండా ఎవడంటే తద్భక్త వాడు భక్తుడు బయటపడిపోతాడు అందు కస్తరతి కస్తరతి కస్తరతి మాయాం అంట నారదుడు ఎవడు ఎవడ దాడతాడు ఎవడ దాడతాడు అంటే ఎవడ అవ్యభిచారమైన భక్తి పరమాత్మ ఎందుకు కలిగి ఉంటాడు వాడు ఇదే సమాధానం అది సుఖం తరతి తద్భక్త చతుర్దశే మొత్తానికి పద్నాలుగు అధ్యాయాలు అయిపోయాయి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నది పదిహేనవ అధ్యాయం ఈ అధ్యాయానికి ఒక నమస్కారం చేసుకోవాలని ప్రత్యేకించి ఎందుకంటే గంగ ఎక్కడైనా గొప్పదే కానీ ఒక కాశీ దగ్గర ఒక ప్రయాగ దగ్గర గొప్పది మనం ఎక్కడానే గొప్పదే ఘట్టం బట్టి కలగ భగవద్గీతలో ప్రతిదీ గొప్పదే దేనికి గొప్పది రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప ఏం చెప్తావు బాబు రాముడి గురించి చెప్పడం మొదలెడితే రాముడు తప్ప మరొక లేడు అని రుజువు చేసి రాముడిని తప్ప మరొకరు పూజించకూడదని భక్తి కలిగించగలం మళ్ళీ భాగవతం చెప్పంటే కృష్ణుడు ఒక్కడు చాలు అని చెప్పగలం కానీ ఇద్దరు తెలుసుకుని ఒకడెక్కువ ఒకటి తక్కువ అలాగే అధ్యాయం ఆ అధ్యాయం ఒకటి ఎక్కువ తక్కువని చెప్పడం కాదు కానీ దేనికి పరిపూర్ణం ఏది వినేటప్పుడు ఇదే పరిపూర్ణమైన భావన కలిగితే అందులో ఉన్నది పరిపూర్ణంగా అర్థమవుతుంది కానీ ఈ అధ్యాయానికి కలశాధ్యాయం అని పేరు పెట్టారు ఒక మహానుభావుడు జ్ఞానేశ్వరుడు అనే మహానుభాడు కలశాధ్యాయంట అంటే ఆలయం మన లోపలికి వెళ్ళినప్పు వెళ్ళలేనప్పుడు వాళ్ళు వెళుతూ కలశాన్ని దండ పెట్టాలని ఎంత సంస్కృతం ఇక్కడ చూసారా ఊరికనే షో కట్టిన బిల్డింగులు కావా టెంపుల్స్ వాటిని అనుకరిస్తూ మార్పిళ్లు చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాత వేసుకున్న గురించి మనం మాట్లాడద్దు హిందూ దేవాలయాల యొక్క నిర్మాణం ఏంటంటే ఆలయంలో ప్రవేశించలేనప్పుడు ప్రవేశించే అవకాశం లేనప్పుడు ఎక్కడి నుంచో వెళుతున్నప్పుడు గోపురాన్ని చూసి నమస్కరించినా ఆ గోపురం నుంచి ప్రసరించే శక్తి మనం రక్షిస్తుంది ఇది తెలుసుకోవాల్సినది అందుకు కలశాలు గోపురాలు అందుకుంటాయండి వాటికు మంత్రాలుంటాయి వాటికి సంప్రోక్షణలు ఉంటాయి ఊరుకునేనా మరి కుంభాభిషేకాలు చేసినప్పుడు అక్కడ మంత్రంతో ఏం చేస్తున్నారు ఇంత యజ్ఞం చేసి ఆ దేవుడి ఎందు ఏ కళలనైతే యజ్ఞంలో ఆరాధించి కలశంలో ప్రతిష్ఠించారో అది గోపురంలో వేస్తున్నావు ఆ గోపురాన్ని మనం నమస్కారం చేస్తే దేవతాశక్తి అంతా మనకు వచ్చినట్లట అలా భగవద్గీత అనే మహాభవనంలో గోపురం వంటిదయ్యా ఈ అధ్యాయము దీని ఆ పేరేమిటి పురుషోత్తమ ప్రాప్తి యోగము ఇంకొకటి పురుషోత్తమ యోగము రెండు పేర్లున్నాయి ఇంకొకటి ప్రసాద యోగం అనే పేరు కూడా చెప్తారు ఎందుకయ్యే ప్రసాదం గురించి చెప్పారంటే ఒక ఆయన అన్నాడు ఇందులో అహంవశ్వానరో భుత్వా అనే అన్నం గురించి ఉంది కదండి అందుకే ప్రసాదం అనుకోండి ఇంకో విశేషం ఏంటంటే పారాయణ మహిమలు చెప్పుకున్నాం గీతా పారాయణానికి మహిమ ఉంది అర్థం తెలిస్తే తొందరగా వస్తుంది అర్థం తెలియకపోయినా అప్పటికైనా వస్తుంది మహిమ మాత్రం ఉంటుంది అందులో ఈ అధ్యాయ పారాయణ చేస్తే అన్న శుద్ధి ఏర్పడుతుందట వేదములో అనేక సూక్తాలు ఉంటాయి సున్నాల పన్నం మొదలైనవి చెప్తారు అవి కానీ పారాయణ చేస్తే పంక్తి పునంతి అన్నాడు పంక్తి పవిత్రమైపోతుంది అన్నం పవిత్రమైపోతుంటాయి అన్నగతో దోషాలు పోతాయి ఎందుకంటే అన్నం మనం సంపాదించి వండేటప్పటికల్లా అనేక దోషాలు వస్తాయి ఆర్జన మొదలుకొని హింసాది దోషాలు ఉంటాయి ఎవరి దృష్టి పడిందో ఏమిటో అంటూ ఉంటాం అలాంటి దోషాలన్నీ నైవేద్యములు పోతాయి దాన్ని భగవత్ ప్రసాదంగా పుచ్చుకుంటే మన లోపలికి ఉన్న దోషాలు కూడా పోతాయి ఇక్కడ అందుకే ప్రసాదం అన్న సమయంలో ఈ అధ్యాయాన్ని పారాయణ చేయడం కనబడుతూ ఇక్కడ ఇది పారాయణ చేసి భుజించడము పారాయణ కాలంలో ఎవరైనా శ్రవణం చేస్తూ ఉంటే విని భుజించడమే చేస్తే అన్నం పవిత్రం అమృతం అవుతుంది అన్నారు ఇక్కడ అటువంటి గొప్ప అధ్యాయం ఇందులో విశేషం ఏంటంటే ఇంతవరకు ఏవైతే చెప్పాడో బ్రహ్మమును పొందుటా బ్రహ్మమును పొందుటా అని చెప్తున్నది ఆ బ్రహ్మము యొక్క తత్వ ఆవిష్కరణ ఇందులో కనబడుతుంది ఇక్కడ అందుకే దీనికి ఉపోద్ఘాతమిస్తూ భగవత్వాలు వారు అంటారు ఇంతవరకు చెప్పిన దాని సారాంశంగా యస్మాత్ మదధీనం కర్మిణా కర్మఫలం జ్ఞానినాంచ జ్ఞానఫలం ఇప్పటి తెలిసింది ఏంటంటే త్రిగుణాలు ప్రకృతి ఆయన అధీనంలో ఉంది ఎంతవరకు నా అవస్థ నా అవస్థ అనుకుంటున్నాను పైన ఆయన కూడా ఉన్నాడు అనమాట తెలిస్తే అంత ధైర్యం ఆయన ఉన్నాడని తెలిసింది ఎప్పుడో చెయ్యటిచ్చి ఇటు నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అది మనకు ధీమా కలిగించాడు జ్ఞానులకైనా కర్మయోగులకైనా జ్ఞానఫల కర్మఫలములు నా ఇది తెలుసుకోండి అంటే జ్ఞాని నాస్తికుడు కాడు వాడికి ఈశ్వరుడు ఎందు భక్తి ఉంటుంది నాస్తికుడికి అద్వైతము లేదు వేదాంతము లేదు భక్తి లేదు వదిలేండి ఇక్కడ జ్ఞానఫలమైనా కర్మఫలమైనా రెండు చెప్పాడు ఇక్కడ భక్తి ఫలమేనా అనలేదు భక్తి అటు ఇటు కూడా ఉంటుంది అందుకే దాని గురించి చెప్పలేదు ఇద్దరికీ భక్తి ఉండాల్సిందే అందుకే అస్మాత్ మదధీనం కర్మినా కర్మఫలం జ్ఞానినా జ్ఞానఫలం కర్మలు యొక్క కర్మఫలం కానీ జ్ఞానుల యొక్క జ్ఞానఫలం కానీ నా అధీనము అన్నాడు భగవానుడు అందుకే తత భక్తియోగేన మాం ఏ సేవంతే ఎవరు భక్తియోగంతో సేవిస్తారో తే మత్ప్రసాదాత్ వారు నానుగ్రహం వల్ల జ్ఞానప్రాప్తి క్రమేణ ఎలాగైనా భక్తులు అయిపోయినా వాళ్ళు జ్ఞానాన్ని ఇస్తాట జ్ఞానం అంటే ఏమిటో లేదండి తన పరిపూర్ణ తత్వాన్ని ఎరుకపరచడమే జ్ఞానం ఆ జ్ఞానప్రాప్తి క్రమంతో గుణాతీతా మోక్షం గచ్చంతి వాళ్ళు గుణాతీతలు మోక్షం పొందుతారు చెప్పేశాడు కదా అటువంటిది పూర్వపుణ్య విశేషించతే ఈశ్వరానుగ్రహం వల్ల ఇప్పుడే ఆత్మతత్వాన్ని అనుసంధానం చేసుకున్న వాళ్ళు కూడా ధన్యులవుతారు కదా ఆ పరమాత్మతత్వం ఏమిటో స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతుంది ఇత భగవాన్ అర్జునేన అపృష్టమపి ఆత్మన తత్వం వక్షు ఇక్కడ అర్జునుడు ఏమి మాం అభ్యభిచారేణ అహం బ్రహ్మణ ప్రతిష్ట అన్నాడు గనక అహం రూపమైనటువంటి అవి అవ్యభిచార భక్తితో ఎవరిని ఆశ్రయించాలో వాడి గురించి ఇక్కడ తత్వస్వరూపంగా యథార్థముగా చెప్పబోతున్నాడు స్వామి ఎలాగంటే ఒక అద్భుతమైన కవిత్వంతో ఉన్నాడు కవిత్వం అంటే అందులో ఉపమాలంకారాలు ఉంటాయి వగేర వగేరాలు చాలా ఉంటాయి అలాంటి ఒక అలంకారం తీసుకున్నాడు ఇక్కడ ఎందుకంటే బయటపడవలసిన దేని నుంచి ప్రకృతి నుంచి అంటే సంసారం నుంచి ఎంత చెప్పినా మళ్ళీ అక్కడికి వస్తున్నాం కాక దీని స్వరూపాన్ని అర్థం చేసుకో దీనికి ఎవడ మూలమో తెలుసుకో అటు పళ్ళు ఇది మొత్తం అందుకే సంసార స్వరూప ఆవిష్కరణ ఇక్కడ నుంచి మూడు శ్లోకాల్లో చెప్పబోతున్నది పురుషోత్తమ యోగంలో అద్భుతమైన అంశం అయితే ప్రాప్తి అని ఎందుకు అన్నాడు అది కూడా తెలియదు కదా పురుషోత్తమ ప్రాప్తి పురుషోత్తముడు అంటే ఎవరు ఆయనే తర్వాత చెప్తాడు శ్లోకాల్లోకి వెళ్తే మనకి క్షేత్ర క్షేత్రజ్ఞ రెండు చెప్పాడు కదా క్షేత్రముతో తాదాప్యం క్షేత్రజ్ఞుడు చెందితే అది సంయోగం దానివల్ల సంసారం ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులకు అతీతమైనటువంటి వాడెవడో అంటే ప్రకృతితో తాదాప్యం పొందిన జీవుడికి ప్రకృతికి కూడా ఎవడు అతీతుడు ఈ రెండు ఎవడు అధీనములు ఉన్నాయో వాడు ఉత్తముడు వాడు పురుషోత్తముడు అని చెప్పబడుతున్నది పొందవలసింది ఆయన్ని అయితే పొందుట రెండు విధాలుట ఎలా అంటే అప్రాప్త రూపప్రాప్తి ప్రాప్తరూప్రాప్తి అని రెండు విధములు ఉంటాయి అప్రాప్త రూప ప్రాప్తి అంటే అంతవరకు ప్రాప్తము కానిదాని పొందుట అప్రాప్త రూప ప్రాప్తి ప్రాప్తరూప్రాప్తి అంటే పొందినదాన్నే పొందుట ఇది చెప్తావండి బాబు అంటే వివరిస్తున్నాడు ఇక్కడ ఒక వస్తువు మన దగ్గర లేదు చాలా కష్టపడి తెచ్చుకున్నాం అది అప్రాప్త రూప ప్రాప్తి అది ఒక టీవీయో ఒక ఏదో కావాలంటే మన దగ్గర లేదు అందుకే అక్కడి నుంచే తెచ్చుకున్నాం ఇది అప్రాప్త రూప ప్రాప్తి అన్ని లోక సుఖాలు కూడా అప్రాప్త రూప ప్రాప్తులే అంటే స్వర్గలు కనుక మరో లోకాలు కంటే ఇప్పుడు లేదు కనుక దాన్ని తెచ్చుకుంటున్నారు ప్రస్తుతం లేదు గనుక దాని కర్మ ఏదో చేస్తున్నారు కనుక చేసిన కర్మలు వాటే ఫలితాలు అప్రాప్త రూప ప్రాప్తి కానీ భక్తి జ్ఞానముల యొక్క ఫలితం ఏంటంటే ప్రాప్తరూప్రాప్తి అన్నాడు ఉన్నదాన్నే పొందుటా అది ఎలాంటిదయ్యా అంటే ఒక ఆవిడ తగ వెతుకుతూ ఉంటారు నగపోయింది పొద్దుట నుంచి దానితో ఆవిడ చెమట్లు పట్టిస్తాయి భయం కలుగుతుంది నగ చూసారా నగ చూసారా అడుగుతున్న ప్రతివాడికి నన్ను అనుమానిస్తుందేమో అని ఆమెకి ఇవి ఒకటి ఉంటాయండి లోకంలో వికారాలు ఉంటాయే నన్ను అనుమానిస్తుందేమో అని దానితో ఆవిడికి పౌరుషం నుంచి ఆవిడ వెతుకుతుంది ఇక్కడ అందరూ వెతుకుతున్నారు కొందరు నాకైనా దొరకపోతుందా అని వెతుకుతారు ఇలా అన్ని రకాల వెతుకులాట్లు వెతుకులాట్లు అయ్యాయి చిట్ట చివరికి సాయంత్రం వరకు ఆవిడ చెమట బీపీ ఇంకా హాస్పిటల్లో చేర్చాలన్న పరిస్థితి వచ్చినప్పుడు ఏంటమ్మా నువ్వు వస్త్రం లోపలేదు పరిశ్రమ చూడు అంటే చూసుకుంది అక్కడ ఉంది లేదు అంత టెన్షన్ అంత ఆందోళన పోయిందండి ఎందువల్ల నగ రావడం వల్ల కాదు అక్కడున్న నగను గుర్తించడం చేత అనర్థం ఇక్కడ ఇది ప్రాప్తరూప్రాప్తి అక్కడే ఉంది తెలియలేదు తెలియకపోవడం వల్ల అన్ని వికారాలు వచ్చాయి అందుకే అక్కడే ఉన్న స్వస్వరూపాన్ని తెలియకపోవడం వల్ల అది కాని వాటిని అది అనుకోవడం వల్ల పడ్డ సమస్త ప్రయాసలు అది ఒక రోజు పడింది ప్రయాస జన్మలు పడుతున్నాం ప్రయాస అది ఎక్కడున్న దాన్ని తెలుసుకోవాలి ఆ జన్మల ప్రయాస కూడా కోట్ల యోజనాల దూరాన్ని క్షణంలో దాటేన గురుకృప వల్ల అన్నాడు కబీర్ అది తెలుసుకోవాలి ఇక్కడ జన్మలు జన్మలు పట్టింది స్వరూపజ్ఞానం లేకపోవడానికి ఇప్పుడు స్వరూపజ్ఞానం ఎంతసేమ పట్టిందండి ఉన్నది గుర్తించడానికి అందుకే అన్నిటికంటే సులభం ఏంటో తెలుసా మోక్షం అన్నిటికంటే సులభం ఏంటో తెలుసా పరమాత్మను పొందడం అంతే అతి సులభమైన దాన్ని అతి క్లిష్టం చేసేసుకున్నాం క్లిష్టం చేసి ముడి మీద ముడి ముడి మీద ముడి ముడి మీద ముడి పెట్టి పెట్టి పెట్టి మనమే కాంప్లికేట్ చేసుకున్న మరొకటి కాదు అంత క్షణంలో పోగొట్టేడండి ఇక్కడ అటువంటి ప్రాప్తరూప్రాప్తయే పురుషోత్తమ ప్రాప్తి అది తెలుసుకోవాలి సార్ దాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు పురుషోత్తముని ఎక్కడో పొందడం కాదు ఆయన అడ్రస్ ఆయనే చెప్తున్నాడు మళ్ళీ ఇంద్ర కూడా చెప్తాడు ఆయన అడ్రస్ అని చెప్తూనే ఉన్నాడండి ప్రతి చోట ఇక్కడ అంతేగా సప్త సముద్రాలు కావాల ఫలానా గుహలో చిలకు గుండెలో ఉన్నాను నేను అన్నాడు ఆయన క్షేత్ర క్షేత్రజ్ఞ సర్వభూతీషు అహమాత్మా గుడాకేశ సర్వభూతాశ స్థిత ఎంత ఘోషించారండి పాంచజని శంఖారవమత అక్కడే కనబడుతుంది పట్టించుకోలేదే వచ్చింది బాధ ఇటు తిరిగో అటు తిరగమన్నాడు అంతే ఇక్కడ ఇప్పుడు వివరించబోతున్నాడు అద్భుతమైన కవిత్వం అండి ఈ కవిత్వం కేవలం ఈ గ్రంథంలోది మాత్రమే కాదు ఉపనిషత్తుల్లో ఉన్నది మొత్తానికి శ్రీధరాచార్యుల వారు చెప్పబోయే అధ్యాయం యొక్క సారాంశాన్ని చెప్తాడు ఎందుకు అధ్యాయం పుట్టింది అంటే మొట్టమొదటి వైరాగ్యం కలిగిస్తాట ఆడతారు పరమాత్మ తత్వం చెప్తాడు అందుకని వైరాగ్యం కలగని వాడికి భక్తి రాదు జ్ఞానం రాదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి వైరాగ్యం లేని వాడికి భక్తి లేదు జ్ఞానము లేదు అందుకే అవ్యభిచారిణి అన్నా వైరాగ్యం అన్న ఒకటే అటు ఇటు ఎప్పుడు చెదురుతో ఇంకో దాని మీద ఆసక్తి ఏర్పడితే నిరాసక్తి వైరాగ్యం వైరాగ్యం లేనప్పుడు మాత్రం వదిలే అసలు ప్రయత్నించకు పరమాత్మ దొరుకుతాడని ఆశ పెట్టుకోకు అది ఉంటేనే ఆశ ఇది తెలుసుకో ఆశ తెచ్చుకో ఇక్కడ అందుకే వైరాగ్యం కలిగించడం కోసమే ఇందులో మొదటి మూడు శ్లోకములు చెప్పబడ్డాయి వైరాగ్యము ద్వారా ఎవరిని పొందుతారో వాడి గురించి ఇప్పుడు చెప్పారు ఇక్కడ మొదట వదులుకోవాల్సింది చెప్తున్నారు తర్వాత చేరుకోవాల్సింది చెప్తున్నారు ఇక్కడ చేరుకోవాల్సింది అంటే ఎక్కడికి వెళ్లాలో స్పష్టత ఉండాలి దాని మీద రుచి కోసం అది వదిలేయాల్సినవి ఏమిటో తెలుసుకోగలగాలి వదిలేయాల్సింది సంసారం అదే చెప్తున్నాం కదా సంసారం యొక్క స్వరూపం దాన్ని వర్ణించబోతున్నాడు అందుకే ఇందులో చెప్పబోతున్నది ఏంటంటే వైరాగ్యైన వినాజ్ఞానం నచ భక్తి రతిస్ఫుటం వైరాగ్యోపస్కృతం జ్ఞానం ఈశం పంచదశే దిశ ఈశ్వర సంబంధమైన జ్ఞానం ఈ పదిహేను అధ్యాయంలో చెప్పబడుతుంది అంటున్నారు శ్రీధరాచార్యులు వారు ఎందుకంటే వైరాగ్యము లేకుండా జ్ఞానము కానీ భక్తి కానీ స్ఫుటముగా రావు ఆ మాట అక్కడ బాగా అన్నారండి స్ఫుటం అంటే స్పష్టముగా ఉండదు వైరాగ్యం లేని భక్తికి స్పష్టత ఉండదు జ్ఞానానికి స్పష్టత ఉండదు ఇది ఎలాంటిదంటే అద్దం మీద మసి అలా ఉంటూ ఉంటేనే కాంతి ప్రసరిస్తే అలా ఉంటుంది అలా ఉంటుంది ఇక్కడ అందుకే అలాంటి వాడు ముందు కృష్ణ రామ రామ కృష్ణ అన్నప్పటికీ కూడా నమోస్తున్నారాయణ ఎందుకు స్ఫుటం లేదు అక్కడ ఎంత సూర్యుడు మలినమైన అద్దంలో కూడా ప్రతిఫలిస్తాడు కానీ స్ఫుటం ఉండదు ఎందుకంటే తిప్పేవు కదా ప్రతిఫలించక తప్పదు కానీ మలినం ఉందిగా స్ఫుటం ఉండదు ఇక్కడ అందుకే వైరాగ్యం లేని చిత్తంలో జ్ఞానం కానీ భక్తి కానీ అతస్ఫుటం నా అంత గొప్పగా స్పుటంగా ఉండదు అని వైరాగ్య ఉపస్కృతం జ్ఞానం వైరాగ్యంతో కూడినటువంటి జ్ఞానాన్ని పంచదశ అధ్యాయంలో చెప్పబోతున్నారు జగద్గురువులు పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభిస్తున్నాడు శ్లోకం శ్రీ భగవానువాచ ఆయన మొదలుపెట్టాడు ఊర్ధ్వమూల మధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి ఎస్ పర్ణాని ఎస్తం వేద స వేద ఒక పెద్ద చెట్టు ఉంది అయ్యా ఆ చెట్టు రావి చెట్టు చిత్రమైన రావి చెట్టు ఈ రావి చెట్టు ఎలా ఉంటుందంటే తల్లకిందుల చెట్టు చాలా చిత్రంగా ఉంది మనకి ఎక్కడి భూమి నుంచి పైకొచ్చే చెట్టు కనబడుతుంది ఇది పైనుంచి కిందకొచ్చే చెట్టుట ఈ చెట్టు ఏమిటి సంసార రూప వృక్షం వృక్ష సంసారాన్ని వృక్షంతో పోల్చాడు ఇక్కడ వృక్షం అనే దానికి ఆ వృక్ష ధాతువుకి అర్థం ఏంటంటే ఛేదింపదగినది అని అర్థం ఎప్పటికైనా ఇది ఛేదించాల్సిందే అందుకు వృక్ష శబ్దానికి అది అర్థమే అది ఛేదించదగినది ఛేదించబడునది ఛేదించ వలసినది ఇన్ని అర్థాలు ఇక్కడ అటువంటి వృక్షాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ ఆ వృక్షము యొక్క శాఖలు కిందకున్నాయి అధశాఖం కిందకున్నాయి దాని మూలం ఎక్కడుంది ఊర్ధ్వం ఊర్ధ్వమునందు మూలాలు ఉన్నాయి శాఖలు క్రిందికున్నాయి చాలా చిత్రమైన చెట్టు అంటే పైకున్నాయట దాన్ని మూలములు క్రిందకున్నాయి దాని యొక్క శాఖలు అంటే దీని అసలు మూలం పైన ఉంది అన్నాడు అంటే కైలాసంలో వేరే వైకుంఠం వేరే మణిద్వీపం వేరా మేము విష్ణుభక్తం కనుక మా వేరు మాత్రం వైకుంఠంలో ఉంది అనుకోండి తప్పేం లేదు భక్తికి ఏమీ భేదం లేదు కానీ పూర్ణభావం ఎక్కడంటే ఊర్ధ్వం అనే దానికి అతీతం ఇది అర్థం ఇక్కడ కనిపిస్తున్న సంసారం దీనికి అసలు మూలం కనిపించని పరమాత్మ జగత్తుకు అసలు కారణం వాడే కదా లేదండి అవ్యక్తమైన ప్రకృతి కదా కారణం కానీ మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అసలోకం అలాగే గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి సృష్టం తట్యం చేస్తోంది కాదను సృష్టం తట్యం చేయగలిగినటువంటి శక్తి ప్రకృతికే ఉంది దాని శక్తి దానిది కాదు ఈశ్వరుడిది దాని ఉన్నాడు పైన అని చెప్పడానికి అర్థం ఏంటంటే ఇంత ప్రకృతి విస్తరించిన ఈ వికారములు అంటవు శక్తి ప్రదాత కనుక ఆయనే మూలం చైతన్యప్రదాత కనుక అంటకుండా ఉన్నాడు గనుక ఊర్ధ్వం అందుకు ఉత్కృష్టం నికృష్టం ఇది నికృష్టం అంటే కిందకి దిగేది అని అర్థం అంతే నీచం అంటే కిందన అని అర్థం ఉత్కృష్టం అంటే ఊర్ధ్వం కానీ అధశ్ శాఖం అంటే క్రిందకి వచ్చిన కొమ్మలు కదా దీని మూలం ఊర్ధ్వం ఊర్ధ్వం అనే మాటకి ఉత్కృష్టమైన అర్థం తీసుకో అంటే ఎవరయ్యా అనగా ఒక్కటి ఇక్కడ భగవత్వాలు అంటారు కాలత సూక్ష్మత్వా కారణత్వాత్ నిత్యత్వాత్ మహత్వాత్ ఊర్ధ్వం ఉచ్యతే కాలము కంటే సూక్ష్మమైన అని ఒక ఎందుకన్నారని ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే సృష్టి కాలాన్ని అనుసరించి వస్తుంది అవునా లేదా ఒక కల్పం అయిపోయాక మరో కల్పం రావడం కాలమేగా కాలానుగుణంగానే కర్మానుభవాలు ప్రారంభమవుతాయి కాలానుగుణంగానే కర్మానుభవాలు ప్రారంభమవుతాయి అది సృష్టి మన నిత్య జీవితంలో కూడా ఆ కర్మా అనుభవం పొందవలసిన సమయానికి అది వస్తుంది సమయానికి అంటే కాలానికేగా అలాగే సృష్టి కూడా ఆరంభవలసిన ఆరంభించవలసిన కల్ప అది అది కాలమేగా దీని మూలమవడు కాలం కట్టే పైవాడు ఇక్కడ అందుకే కాలాతీత విఖ్యాత సామజవరఘమన అన్నాడు అని కాలానికి కూడా అతీతుడు అండి కాలానికి కూడా నియామకుడు అందుకే కాలానికి కూడా కాలుడైన కాలుస్మి లోకయకృత్ప్రవృద్ధ అందుకే కాలత సూక్ష్మత్వాత్ చిత్రం ఏంటంటే సృష్టిలో అన్ని స్థూలంగా తెరుచుకోగలవు కానీ కాలం గురించి తెరుచుకోలేదు కాలం కనబడుతుందా కనబడుతుందండి కనబడింది గడియారం గడియారం కాల కాలం అంటే నీ గడియారం ఆగిపోయింది కాలం ఆగిందా గడియారం కాలం కాదు కానీ కాలాన్ని గడియారాలతో సంకేతిస్తున్నాం క్యాలెండర్లతో కొలుస్తున్నావు ఇవాళ సంవత్సరం అయిపోయిందని వాడు అంటాడు నా సంవత్సరం ఇవాళ అయింది అంటాడు కానీ ఇవన్నీ భ్రాంతులు కనుక అందరికీ ఒకటి కాదు చూడండి ఇక్కడ ఎవడ లెక్క వాడిది ఇలా లెక్క కట్టుకుని బతికేస్తున్నాం కాలానికి కొలతలు ఏమిటి అందుకే కాలమే అత్యంత సూక్ష్మం సూక్ష్మం అంటే చిన్నదని కాదు అంతుపట్టనిది అని అర్థం ఇక్కడ అటువంటి కాలం కూడా ఎవడధీనంలో ఉందో వాడు అందు కాలం ప్రకృతి ప్రకృతి కాలం కూడా ప్రకృతిలో భాగం అండి కానీ కాలము ప్రపంచము జీవులు మళ్ళీ కొత్తది వచ్చేది రెండు వల్ల జగత్తు ఈశ్వరుడు మాత్రమే చెప్పారు జీవుడు అన్నారు ఇప్పుడు జగత్తు కాలం కలిసి ఒకటే కానీ కాలత అన్నప్పుడు పలానా సృష్టి ప్రారంభం అని నిర్ణయింపబడింది కాలం అంటే కాలం తర్వాతే కదా ఇది కాలంతో పాటే కదా ఇది దానికంటే సూక్ష్మం అని కాలత సూక్ష్మత్వాత్ కారణత్వాత్ కారణమైనవాడు మళ్ళీ నిత్యత్వాత్ ఎప్పుడు ఉండేవాడు మహత్వాత్ ఉత్కృష్టమైన వాడు కనుక ఊర్ధ్వం ఉచ్యతే అంటే ఈ కనబడుతున్న సంసార రూప వృక్షానికి ఊర్ధ్వమే మూలము అనగా బ్రహ్మము మూలము ఏ బ్రహ్మము మళ్ళీ ఇలా ప్రశ్నిస్తారు పరబ్రహ్మమే కానీ పరబ్రహ్మ సృష్టివికారాలు లేవు కానీ మరెలా సృజిస్తాడు మొదటి శ్లోకంలో కిందటి అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయంలో తాసాం బ్రహ్మ మహద్ అహం బీజప్రదప్పిత అన్నాడు కదా కానీ ఏ బ్రహ్మం సృష్టి చేస్తున్నాడు అంటే ఎవడైతే అవ్యక్తమని చెప్పబడుతున్న మాయాశక్తితో కూడి ఉన్నాడో ఆయన అన్నాడు ఇక్కడ కానీ ఇక్కడ చెప్పబడుతున్న ఊర్ధ్వం అనే మాటకు ఏంటంటే ఊర్ధ్వం ఉచ్యతే బ్రహ్మ అవ్యక్త మాయాశక్తి మత్ అవ్యక్తమంటే ఇక్కడ కంటెస్ట్ ఏమిటి జగత్తు పుట్టక ముందు అంటే వ్యక్తము కాకముందు ఏ దశలో లీనమయ్యుందో అది అవ్యక్తము దానికంటే ఆ వ్యక్తం పరమాత్మ ఆ అవ్యక్తమైన పరమాత్మ సృష్టి చెయ్యాలని సంకల్పించుకోగానే బీజప్రదప్పిత అయ్యాడే ఆ బీజప్రదప్పిత అయిన అది ఊర్ధ్వము అన్నారు అంటే ప్రకృతిని చైతన్యవంతం చేసినటువంటి చైతన్యస్వరూపుడైన పరమాత్మ అని చెప్పడం అందుకే బ్రహ్మ అవ్యక్త మాయాశక్తిమత్ అవ్యక్తమైన మాయాశక్తితో కూడినటువంటి బ్రహ్మమే ఊర్ధ్వ మూలం ఈ సంసార వృక్షమునకు ఊర్ధ్వమైన మూలము ఊర్ధ్వం అంటే వీటికి అతీతుడు గొప్పవాడు సూక్ష్ముడైన వాడు ఉత్కృష్టుడు అని అర్థం అంతకని తలకిందుడు చెట్టును ఊహించడం కాదు ఇక్కడ అతీతుడు ఉత్కృష్టుడు అని కిందకు కొమ్మలున్నాయి అంటే క్రింది లోకాలు ఆయన తర్వాత వచ్చినటువంటివన్నీ క్రిందివే ఆయన తర్వాత అవన్నీ అందుకు ఊర్ధ్వం ఉచతే అంత మాటకు మన శరీర వృక్షానికి కూడా ఊర్ధ్వ మూలమేనండి ఇదే అసలు ఇక్కడ నుంచి శరీరవృక్షం కూడా దీని పరంగా కూడా కొందరు అన్వయించారు మరి ఎక్కువ అన్వయాలేకపోతే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుందని చెప్పట్లేదు కానీ యోగ పరంగా కూడా దీన్ని అన్వయించవచ్చు తత్ అది మూలము తత్మూలస్ అస్సోయం సంసార వృక్ష అటువంటి ఊర్ధ్వము మూలముగా కలిగి క్రిందికి కొమ్మలు కలిగినది ఇప్పుడు క్రింది కొమ్మలు ఏంటో చూసుకుందాం ఇప్పుడు మీకే స్పష్టమైపోయింది సృష్టికి అసలు కారణమైన ప్రకృతి శక్తితో కూడిన ఈశ్వరుడు మూలం ఆ ప్రకృతి నుంచి వ్యక్తమైన మహత్ అహంకారం పంచభూతాలు తన్మాత్రలు ఇవన్నీ శాఖ ఇవ అధవంతి అన్నాడు ఇక్కడ అధశ్ శాఖ అంటే దాని నుంచి విస్తరిస్తున్న ఇరవై తత్వములు మొదలైనవన్నీ కూడా దీని పేరేమిటి ఉర్ధ్వమూలం అధశ్ శాఖం ఇప్పుడు అధశ్ శాఖలు కదా అశ్వత్థం చెట్లలో గొప్ప చెట్టు రావి చెట్టు అందుకే రావి చెట్టును ఒకసారి స్మరించుకున్నాం రావి చెట్టు విష్ణుస్వరూపం కదా అందుకు పవిత్రమైన వృక్షం పేరు పెట్టాడు అశ్వత్థం కానీ అశ్వత్వమే కాదు పెద్ద చెట్టు అనుకోండి కానీ అశ్వత్థమను ఎందుకు పెట్టాడు అంటే దానికి అద్భుతమైన మాట అన్నది నా స్వహ అపి స్థాత ఇది అశ్వత్థ ఇది రేపు ఉండదు గనక స్వహ అంటే రేపు తహ అంటూ ఉండుట అస్వత్హ అంటే రేపు ఇది ఉండదు అన్నాడంటే దీనికి శాశ్వతత్వం లేదు అని చెప్పడం రేపు ఉండదు ప్రపంచం ఎప్పుడు ఉంటుంది కదా తర్వాత చెప్తాడు ఈ సంసారం ఎప్పుడు ఉండే సుమా అంటాడు ఇప్పుడేమన్నాడు రేపు ఉండదు అన్నాడు రేపు ఉండదు అంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం నిరంతర పరిణామశీలం అని చెప్పడం ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు ఇప్పుడున్నట్టు రేపు ఉండదు ఒకడికి ఉన్నట్టు అది దీనికి విషయం అశ్వత్హ అనే మాటకి ఇది అర్థం అంతేకాదు సంసారాన్ని చూసిన ప్రతిసారి ఇది అశాశ్వతం అశాశ్వతం తెలుసుకో అశాశ్వతం అని తెలుసుకోనంతకాలం అశాశ్వత ప్రపంచంలో శాశ్వతంగా తిరుగుతుంటాం మళ్ళీ ఇబ్బంది పెట్టారే అంటే ఇది శాశ్వతమా అశాశ్వతమా అశాశ్వతం శాశ్వతం కాకూడదండి అన్నాడు అశాశ్వతం శాశ్వతం కాకూడదంటే అశాశ్వత రూపమైన సంసారంలో పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ తిరుగుతాయి అంతకాలం అంతు తేలే వరకు శాశ్వతమే అంతున్నదైనా అంతు తేలే వరకు శాశ్వతమే తెలుసుకోండి ఇక్కడ సంసారం ఎప్పటికప్పుడు నశించేదే మోక్షం పొందితేనే పూర్తి సంసార నాశనం ముక్తుడికే నశిస్తుంది కానీ అజ్ఞానికి సంసారం పూర్తిగా నశించదు వాడి శరీరం మరో శరీరం రెడీగా ఉంచుకుని ఇక్కడికి కొంతమంది ఏం చేస్తాం కనుక ఇది ఇప్పుడు శాశ్వతం అంటారా అశాశ్వతం అంటారా ఇక అంత చిక్కు పెట్టేశాడండి అందుకే అవ్యయం అన్నమాట చెప్పాడు అవ్యయము అంటే శాశ్వతమైనది అర్థం ఇది ఎప్పుడు ఉంటుంది కనుక శాశ్వతం కానీ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు కనుక అశ్వత్వం ఆ మాట చక్కగా చెప్పాడు ముక్తి పర్యంతం ఉంటుంది ముక్తి పర్యంతం అంటే అంతూ పొంతు లేదు అది చెప్పడం ఇక్కడ అంతూ పొంతూ లేదు అన్నాడు ఇక్కడ అంటే అర్థం అజ్ఞానుల పాలిటికి అనంతం జ్ఞాని పాలిటికి అంతమే అశూన్యమే ఏమీ లేదు ఇక్కడ అంటే పుడుతూ చస్తున్న వాళ్ళకి కోట్లాది జన్మలను ఈ ప్రపంచంలోనే పడ్డాను తెలుసా కోట్లాది జన్మలు ఇవాళ ఒక బావా అంటున్నామంటే గర్జన్మలు ఏమిటో అందుకొక ఆయన అన్నాడు జీవులు ఎవరెవరు ఉంటే తెలియకపోవడమే అన్నాడు తెలిస్తే పరిగెడుతున్న కుక్కను కూడా బాబా అని అంటే అంటే గర్జన్మలు అయి అందుకే భగవంతుడు తెలియకపోవడం కూడా మంచిగా చేశాడు అవునా లేదు ఆఖరి పైనుంచి మీద పడ్డ బల్లి కూడా గర్జన్మలు ఏ ఇలా అందరితో బంధుత్వాలు ఏర్పడితే కన్ఫ్యూజను పై గద్జన్మలో బంధుత్వం ఈ జన్మలో వస్తే కన్ఫ్యూజను అలాంటి ఎన్ని జన్మలు బంధుత్వాటి ఇవన్నీ అందుకే భగవంతుడు జన్మలు గుర్తు పెట్టుకోకపోవడం అనే వరం మనకి ఇక్కడ ఎందుకంటే అవి ఏమిటా గుర్తు నన్ను గుర్తు చెప్పడం కోసం ఈ జన్మిచ్చాడు తెలుసు ఇక్కడ ఎలాగ మేగలనమాట గురించి అందుకే అశ్వత్థం అవ్యయం అనే మాట చెప్పడం అద్భుతం ఇక్కడ ఎందుకంటే ఈ జగత్తు ఎన్న నుంచి వస్తుంది ఎన్న వరకు ఉంటుంది తాతల ముత్తాతలు యుగాలు కల్పాలు అప్పటి నుంచి అదే సూర్యుడు అదే చంద్రుడు అంటే ఇవాళ మామిడి తోట వేశాం సీజన్ అయిపోగానే అయిపోయింది మళ్ళీ మామిడి తోట మామిడి పళ్ళు అవే పళ్ళు అవే పద్ధతిలో అవే రుచులు అవే అవే పట్టుకుని ఎనభై ఏళ్ళు వచ్చినా వాళ్ళప్పుడు చిన్న పడుతున్న మా మామిడి పళ్ళు ఎలా కాదు అంత సుఖరంగా తినేయాలండి అన్నాడు ఒక అంటే బంగిరపెలావ ఉంటుంది విడు తెలుసు అంటే ఆ బీజం అలా కొనసాగుతుందో లేదా అదే అవ్యయమంటే పొరకడు కాదు తరుగుదల లేని బీజం అలా వస్తూనే ఉంది ఇవి అశ్వత్థం అనే అది అశ్వత్థం అది వాళ్ళు రేపు ఉండదు పైగా క్షణప్రధ్వంసనం అన్నమాట అన్నారు ఇక్కడ క్షణప్రధ్వం ఈ క్షణం ఉన్నట్టు మరొకటి ఉండదు అదే చాలా క్షణపధ్వంసనం దీని నుంచే బౌద్ధులు క్షణికవాదం పుట్టింది కానీ అప్పవాదానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు క్షణక్షణం మారిపోతుంది అదే చెప్తున్నాడు ఇక్కడ కనుక ఇది శాశ్వతం కాదని వాళ్ళ మాట అదే చెప్పారండి వాళ్ళు కూడా ఇందులో మాటే చెప్పారు క్షణక్షణం నశించేది కనుక ఇది లేనిది అన్నాడు లేనిదంటే శూన్యమా అందుకు శూన్యవాదం కూడా తయారైంది అరే ఇది శూన్యమును గుర్తించేవాడు కూడా ఉన్నాడు కదయ్యా గను శూన్యం ఎలా ఉంటుంది అన్నారు భగవత్వాలు వారి అస్తిత్వవాదం తీసుకొచ్చారు ఇదంతా రహస్యం అది వేదమాతే చెప్పింది ఈ విషయం మొత్తానికి ప్రాహురవ్యయం ఛందాంశయస్య పర్ణాని ఈ చెట్టుకు ఆకులేమిటి ఛందస్సులు ఛందస్సులు అనగా వేదమంత్రములు వేదములు ఇవి ఆకులట అవి చెప్పడంలో అర్థం ఏంటంటే ఈ ప్రపంచ రూప సంసార రూప వృక్షం కళకళ్ళాడాలి అంటే ఆకులు బాగుండాలి ఆకులు ఏం చేస్తాయంటే ప్రాణశక్తిని ఆహారాన్ని తీసుకుని చెట్టుకి ఇస్తాయండి ఇక్కడ అలాగే ప్రపంచం చక్కగా వర్ధిల్లాలంటే వేదములు వేద కర్మలు ఈ ప్రపంచానికి బలాన్ని ఇస్తాయి పుష్టిని ఇస్తాయి అనే మాట ఇందులో చెప్తున్నాడు కనుక నువ్వు ప్రపంచంలో వ్యవహరిస్తున్నంతకాలం ప్రపంచం బాగుండాలనుకున్నంతకాలం శాస్త్రచోదితమైన సత్కర్మలను ఆచరిస్తూ ఉండాలి కనుక చందాంశ యస్య పర్ణాని యస్తం వేద ఈ వృక్షాన్ని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడే వేదవేత్త వాడే వేదవేత్త అంటే అర్థం ఏంటి అంటే వేదార్థవిత్ అన్నారు భగవత్పాలు వేదవేత్త అంటే వేదము యొక్క ప్రయోజనము ఏదో అది తెలిసినవాడు అన్నారు ఇక్కడ అంతేగాని ఈ శ్లోకం చదివించిన వాడు చతుర్వేదాలు తెలిసిన వాడు అర్థమా ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడు వేదార్థవేత్త అంటే వేదము యొక్క అర్థం ఎవరు పరమాత్మ చెప్తాడు వేదేష్ సర్వే రహమయ్య ఈ అధ్యయంలోనే చెప్తాడు మళ్ళీ ఎక్కడో కాదు వేదములకు అర్థం ఆయన అన్ని వేదముల తత్వం ఆయన అంటే వేదం ఎందుకు పుట్టిందే అంటే పరమాత్మని చెప్పడం కోసం పుట్టింది అందుకు వేదార్థవేత్త అవుతాడు అంటే పరమాత్మను తెలుసుకుంటాడు అంటే ఉన్న వృక్షం ఏమిటో అర్థం చేసుకుంటే వృక్ష మూలమేంటో తెలుసుకుంటావు కింద కొమ్మల నుంచి మూలం వైపు వెళ్ళి మూలంలో ఉన్న ప్రకృతత్వాన్ని కూడా విడిచి అవ్యక్తమైన పరమాత్మను పొందగలిగితే అందుకే వృక్షాన్ని ముందు నువ్వు ఉన్న చోటును అర్థం చేసుకోవడం వివరిస్తున్నాడు ఇక్కడ ఇది అవ్యయ అవ్యయ మాటకి ఇందాక అర్థం చెప్పుకున్నాం కానీ అనాదికాల ప్రవృత్తత్వాత్ అవ్యయ ఇది ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు చెట్టు అవునా లేదండి ఈ జన్మ మరో జన్మ ఆ జన్మ కారణం మరో జన్మ ఎక్కడికి చెప్తావు ఇక్కడ కనుక అంతు తెలియదు దీని యొక్క ఆది ఎంతవరకు ఉంటుంది నాకు ఇంకా జన్మల్ని ఉండవండి ఎప్పుడు అనుకుంటావు ఇప్పుడు అనుకోలేము అది మాత్రం తెలియదు అంటే ఇంకా ఉన్నాయన్నమాట కనుక అవ్యయ సరిపోయింది కదా అందుకే అనాది కాల ప్రవృత్తత్వాత్ సహ సంసార వృక్ష అవ్యయ సహ అయ సంసార వృక్ష అవ్యయ అనాజ్ అనంతదేహాది సంతానాశ్రయోహి సుప్రసిద్ధ అన్నారు ఇక్కడ అంటే ఎప్పటి నుంచో ఈ దేహులను ఆశ్రయించుకునే ఈ వృక్షం ఉంది కదా ఈ జీవి ఎప్పటి నుంచి ఉన్నారు తెలియట్లేదు కదా కనుక ఇది అవ్యయ ఇక పర్ణముల గురించి చెప్పుకున్నా యథా వృక్ష పరిరక్షణార్థాన్ని పర్ణాన్ని తథా వేదాహ సంసార వృక్ష పరిరక్షణార్థాహ పర్ణములు ఆ వృక్షాన్ని ఎలా రక్షిస్తున్నాయో వేదములు ఈ సంసారాన్ని అలా రక్షిస్తున్నాయ్యా అన్న దీని అర్థం ఏంటంటే వైది కర్మలు మనం చేస్తుంటే ఈ లోకం ఆ లోకం వెళుతుంటాం కదా మరి ఈ లోకం ఆ లోకం తిరగగలుగుతున్నామంటే ఎందులో తిరుగుతున్నా ఈ చెట్టులేనే ఈ కొమ్మ మించి ఆ కొమ్మకి వెళుతున్నా అంటే ఈ లోకం నుంచి ఆ లోకంలోకి వెళ్ళాడంట ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి వెళ్ళాడంట కొమ్మలు మారిన చెట్టు మారలేదు అది ఇక్కడ బాధ చెట్టు మూలములు ఎక్కడున్నాయి పైనన్నాయి అందుకే ఆ పరమాత్మ తర్వాత వచ్చే బ్రహ్మాది లోకములు పై కొమ్మలట కింద ఉండేవి మనుష్యాది ఇక్కడ అందుకే ఇటు నుంచి పైకి వెళ్ళినా పుణ్యాలు చేసుకుంటే తప్పులు చేస్తే కిందకి దిగు ఇటు ఇటుగా కానీ ఈ కొమ్మలే తిరగడు ఇదంతా కనుక ఈ సంసారంలో ఉన్నామంటే బ్రహ్మలోకానికి వెళ్ళినా సంసారంలో ఉన్నావు స్వర్గలోకానికి వెళ్ళినా సంసారంలో ఉన్నాయి చెట్టు మీద తిరుగుతున్నావు కోతురు ఈ కొమ్మ ఆ కొమ్మ చేసిన కర్మ బట్టి ఈ కర్మ కొమ్మ పండు ఆ కొమ్మ పండు తింటూ ఉన్నావు ఇక్కడ మూల రసం పట్టుకో ఇన్ని ఎన్ని భావాలు ఉన్నాయంటే నేను దీనికి బీజాన్ని అని చెప్పాడు ఊర్ధ్వ అంటే ఏది బీజము అదే భూజంలో సారంగా వ్యాపించి ఉంటుంది కనుక పరమాత్మ యొక్క సారమే ప్రపంచ రూప వృక్షము అది తెలుసుకోవాలి ఇక్కడ ఆ భావం కూడా ఎన్ని భావాలున్నాయి దీన్ని విశ్లేషించుకుంటూ వెడుతూ ఉంటాయి అందుకు ఈ భావాన్ని వివరిస్తూ వృక్ష పరిరక్షణార్థ ధర్మాధర్మ తద్ధేతు ఫలప్రకాశనార్థత్వాత్ యదా వ్యాఖ్యాత అంటే ధర్మ అర్ ధర్మ అధర్మరూపమైన ఫలాల్ని ప్రకటించేటటువంటి వేదమంత్రములు అన్నాడు అంటే వేదం ఇది ధర్మం ఇది అధర్మం అని చెప్తూ అధర్మంలో ప్రవర్తించకు ధర్మంలో ఉండు అని చెప్తుంది అలా ఉంటే సంసారంలో నువ్వు ఇటు అటు తిరుగుతూ బాగానే ఉంటావు అది చెప్పడం దీని యొక్క భావం అంతేకాదు కర్మలు ఏవైతే శాస్త్రంలో వల్ల తెలుసుకుంటామో ఆ కర్మలు ఫలాకాంక్షతో చేస్తున్నంతకాలం ఈ చెట్టు ఉంటుంది అన్నాడు ఇక్కడ ఫలాకాంక్షతో చేసిన కర్మల వల్ల ఈ లోకంలో ఆ లోకంలో ఉన్న లోకంలో తిరుగుతుంటావు కనుక చెట్టు ప్రవర్తన ఎంతవరకు ఉంటుంది ఫలాకాంక్షతో చేసే కర్మల వల్ల ఫలాకాంక్ష చేసిన కర్మలు ఎవరు చెప్తున్నారు వేదము చెప్తున్నది అందుకే వేదము దీనికి ఆకులుగా వర్ణింపబడ్డానికి కారణం అదయ్యా అన్నాడు ఇక్కడ చందాంశయ్యస్య పర్ణాని ఎస్తం వేద ఎవడైతే ఈ సంసార వృక్షస్వరూపాన్ని తెలుసుకుంటాడో స వేదవిత్ అంటే అర్థం ఏంటంటే సంసార వృక్షం సమూలం యహ వేద ఎవడు మూలముతో సహా సంసార వృక్షమును తెలుసుకుంటున్నాడు మూలం మర్చిపోరాదు ఎందుకంటే ఎప్పుడు చెట్టుకు మూలమే మర్చిపోతాం మనం ఎందుకు కనబడుతుంది చెట్టే కనబడుతుంది మూలం ఎవరికి కనబడదు మూలం కనబడితే చెట్టు ఉండదు అవునా లేదా నాకు మూలానికి ఎప్పుడు చూడాలంటే ప్రేమ కానీ చెట్టును మూలం నుంచి రాసి బయటపెట్టు మిగిలింది ఇక్కడ అవునా లేదా కనబడకపోయి మూలం కనబడకపోయినా ఉందని ఎరుకుండాలి చెట్టు కనబడుతున్నా దీనికి మూలం కనబడని వేరేని తెలియాలి అదే కనబడుతున్న ప్రపంచానికి కనబడని పరమాత్మయ్యే మూలమని ఎరుకుండాలి ఇక్కడ మూలం అందుకే ఏమన్నారంటే నువ్వు ఎక్కడి నుంచో జ్ఞానం తెచ్చుకో ఇక్కడి నుంచో జ్ఞానం తెచ్చుకుంటావు ఇక్కడి నుంచే అంటే సంసార వృక్షంలో ఏ కొమ్మ మించున్నావో ఆ కొమ్మ మించి ఆ కొమ్మ మీద ఉన్ను నువ్వు వృక్షాన్ని మొత్తం పరిశీలించు మూలాన్ని తెలుసుకో ఆ మూలసారమే ఈ వృక్షమంతా ఉందని తెలుసుకుని మూలంపై దృష్టి పెట్టుకో సరిగ్గా ఆ మూల జ్ఞానం మూలతత్వంలోకి వెళ్ళు ప్రవేశించు అది దీనిలో చెప్తున్నటువంటి భావం మొత్తానికి ఇక్కడ ఈ వృక్షాన్ని వర్ణించాడు ఇంకా వృక్షం యొక్క లక్షణం కొనసాగుతుందండి అధశ్చర్ధ్వం ప్రసృతాస్త శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రబాళ అధశ్చూలాన్యనుసంతా కర్మానుబంధీని మనుష్యలోకే అధశ్చర్ధం ప్రసృతాస్త శాఖ ఈ కొమ్మలు కొన్ని క్రిందకి కొన్ని పైకి కూడా వ్యాపించిపోయి పైకి వెళ్ళి కొమ్మలు క్రిందకెళ్ళో కొమ్మలు ఇవి మనం ముందే చెప్పుకున్నట్లుగా ఈ కొమ్మలన్నీ కూడా కర్మానుగుణమైనటువంటి లోకములే స్థితులే కొన్ని పైవి కొన్ని కిందవి ప్రసూతాహ అంటే వ్యాపించినటువంటివి తస్య శాఖాహ ఇది ఎలా చెప్పాడు అధశ్చర్ధ్వం అని నెండు మాటలు చెప్పాడు అధశ్చర్ధ్వం ప్రసృతా అంటే క్రిందికి పైకి ప్రసృతాహ వ్యాపించినవి ఏమిటి అశాఖాహ ఈ చెప్పిన చెట్టు యొక్క కొమ్మలు క్రిందికి పైకి వ్యాపించాయి క్రిందికి అంటే అర్థమేమిటి అధహ మనుష్యాదిభ్య యావత్ స్థావరం మనుష్యులు మొదలుకుని చెట్టు చేమలు వృక్షాల వరకు ఉన్నటువంటివన్నీ కూడా మనుష్యలోకం అనిపించుకుంటున్నాయి ఇది అధహ క్రిందిది ఊర్ధ్వంచ యావత్ బ్రహ్మణ విశ్వసూచక ధామ ఊర్ధ్వం మాటకి ఇక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మలోకం వరకు అన్నాడు పై కొమ్మలు లోకాల వరకు క్రింది కొమ్మలు మనుష్యలోకం వరకు ఇప్పుడు తెలిసింది కదా అందుకే లోకాలన్నీ ఈ కొమ్మల్లోనే అని ఇందాక చెప్పుకున్నాను ఇక్కడ ఇచ్చే తదంతం యథాకర్మ యథాస్థుత జ్ఞాన కర్మఫలాన్ని తస్వాసైవ శాఖ ఇవన్నీ దేనివల్ల లభిస్తున్నాయి లోకాలు చెప్పండి కర్మఫలాల వల్ల కర్మఫలాలే లోకాలు కదా కర్మ కర్మ యొక్క ఫలాలైన లోకములే శాఖలుగా వ్యాపించి ఉన్నాయి అది వివరిస్తున్నారు ఇక్కడ అయితే ఇప్పుడు ఆ కొమ్మలు వృద్ధి చెందడానికి కారణం ఏమిటి అంటే గుణ ప్రవృద్ధా కొమ్మలతో విస్తరించాలంటే నీళ్లు పోయాలట ఆ నీళ్లు గుణములు అన్నారు గుణములతో వృద్ధి చెందుతుందండి ఈ సంసార రూప వృక్షం విషయప్రబాళ ఇక్కడ చిగుళ్ళు ఏమిటి విషయములు విషయములంటే ఏమిటి శబ్దస్పర్శ రూపరసగంధాలు ఎక్కడికక్కడ తెలియాలి విషయములంటే శబ్దస్పర్శ రూపసంధాలు ఐదే విషయాలు అవి అన్నో రకాలు అది శబ్దం ఒక విషయం అన్నా గానీ ఒక శబ్దమా ఎన్ని శబ్దాలు రకరకాల ఐదే మొత్తం ఎన్ని కలిపి అయితే కానీ విషయములు ప్రవాళములు చిగుళ్ళు దీనికి చిగురుందంటే ఇంకా చెట్టు బాగా పెరుగుతుందని అర్థం కానీ విషయపు చిగుళ్ళు సంసార వృక్షాన్ని పెంచుతూనే ఉంటాయి ఇది తెలుసు ఇక్కడ విషయ ప్రవాళ అధశ్చూలాన్యనుసంత కర్మానుబంధీని మనుష్యలోకే ఒక పొయిటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫిలాసఫీ అండి ఇక్కడ కవితాత్మకమైన రూపకల్పన చేస్తున్నాడు ఇక్కడ రూపకాలంకారంలో అంత అందంగా మనకి ఇస్తున్నాడు ఇక్కడ ఎంత కవిత్వం ఎంత గొప్పగా కనబడుతోంది ఇక్కడ అధశ్చ మూలాన్ని అనుసంతత ఈ క్రిందికి ఉన్న మూలములు అనుసంతత అని అంటే ఒకదానితో అల్లుకుపోయేయా అనుప్రవిష్టాన్ని ఒక దానిలో కూడా ప్రవేశించిపోయి అలా అలా అంటే పైన ఊర్ధ్వ మూలం కాకుండా అధోమూలాలు ఉన్నాయనట ఇది ఎలాంటిదంటే ఒక చెట్టుకి అసలు వేరు కాక మధ్య మధ్యలో ఊడల్లాంటి వస్తుంటాయి దాని నుంచి మళ్ళీ కొన్ని పుట్టుకొస్తుంటాయి ఇక్కడ అసలు మూలం ఎవడు పరమాత్మ కానీ క్రింద ఉన్న మనకి మరికొన్ని మూలాలు కనబడ్డాయి ఈ మూలాలు చూసి ఇదే మూలం అసలు మూలంకి వెళ్లకుండా అది తెలుసుకోవాల్సింది ఇక్కడ కనుక లోకంలో కర్మఫలాలు అనుభవిస్తున్న మనం సమీపభర్తీ అయిన కారణాన్ని చూస్తాం మహాకారణాన్ని చూడడం ఈ కారణాల వచ్చే కనుక ఈ కారణాలను పరిశీలిస్తాం దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం కానీ కారణ కారణం ఎవరు ఊర్ధ్వ మూలం అధశ్ శాఖం ఇది అధశ్చమూలాన్ని మూలం ఒక్కటే అధశ్చ మూలాన్ని భగవతి అని చెప్పాడు క్రింద మూలాలు అనేకం కారణాలనేకం మహాకారణం ఒకటే మహాకారణం పరమాత్మ కారణాలు క్రింద ఇన్ని జన్మలకు కారణం ఏమిటి ఇంత అడిగితే ఏం చెప్తున్నారు ఊర్ధ్వ మూలం పరమాత్మే కారణం కాదు అధశ్చ మూలాన్ని అనుసంతతని ఒకదా ఒకటి ప్రవేశించి ఏది మొదలో తెలియకుండా అల్లుకుపోయిన మూలాలు చాలా ఉన్నాయి అవి క్రిందకి ఎక్కువ ఉంటాయి అవన్నీ ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే కర్మలు చేసి అనుభవించడానికి కావలసిన కారణాలు మనుష్య లోకంలోనే ఉంటాయి ఇతర లోకాలకు వెళ్ళు కర్మలు చేయడానికి లేవు అందుకోసం అధస్థ మూలాన్ని అనుసంతత అని ఒకదానిలో ఒక ప్రవేశించి పోయి జీబుగా అల్లుకుపోయి ఉన్నాయి అవి కర్మానుబంధీని వాటిని అనుసరించి కర్మలు వస్తున్నాయట ఆ మూలములు ఏమిటి అది తెలియాలి కదా అధ్ష్ట కిందనున్న మూలములు అన్నారు ఏమిటి అది పైన మూలం అర్థమైపోయింది ఒకటి అవ్యక్తమైన మూల ప్రకృతి పరమేశ్వరుడు దానితో ఉన్న పరమేశ్వరుడు ఇక్కడ అధశ్చమూలాన్ని అంటే భగత్వాలు వారు చెప్తున్నారు అదే ఇదానీ కర్మఫల జనిత అంటే కొమ్మల నుంచి వచ్చే కదా ఇవన్నీ కొమ్మలేమిటి కవిత్వం అంటే జాగ్రత్తగా వినాలి కొమ్మలంటే వివిధ లోకములు వివిధ లోకాలంటే ఏమిటి కర్మఫలములు కర్మఫలములు వల్ల కలుగుతున్నవి ఏమిటి కర్మఫలముల వల్ల కర్మఫలముల కోసం కలిగేవి రెండి రాగద్వేష రాగద్వేషములైనా దాని నుంచి ఇంకా వికారములు ఉన్నాయి కనుక రాగద్వేషాది వాసనాహ అధశ్చ మూలాని ఈ మనుష్య లోకమే అధస్ ఇక్కడ ఉన్నటువంటి అనేక మూలములేమిటి అనేక మూలములన్నా రాగద్వేషాదులే అనేకమని చెప్పడంలో రాగద్వేషాదులు వాటి నుంచి పుట్టినటువంటి కామక్రోధ లోభ మహ మధమాత్సములు ఇచ్ఛ సుఖ దుఃఖ ఇత్యాదులన్నీ కూడా అందుకే రాగద్వేషన గానీ దాని నుంచి వచ్చిన వికారములన్నీ కూడా ఈ వికారములన్నీ కూడా ఒకటా రెండా ఎన్నండి బహు ఒక ఇరవై నాలుగు కాదు బాబు ఇరవై నాలుగు మహదాతత్వములకి వికారాలు రాగద్వేషాల నుంచి కలిగిన వికారాలు అనంతములు ఆ అనంతములేని రాగద్వేషాది వికారాలే మూలాని అనుసంతత అటువంటి మూలములు ఎక్కువ కనుక బహుచనులు చెప్పి అనుసంతత అని ఒకదానితో ముడిపడిపోయి ఉన్నాయి అవి ఎక్కువ ఎక్కడుంటాయి అధశ్చ మనుష్యలోకి ఆ రాగద్వేషాది మూలముల్ని అనుసరించి కర్మలు జరుగుతుంటాయి కర్మానుబంధీని జరిగిన కర్మలు ఏం చేస్తాయి బంధిస్తే బంధించి కొమ్మల్లోని తిప్పుతూ ఉంటాయి నేను తెలుసుకో అధశ్చ మూలాన్యనుసంతతని కర్మానుబంధీని మనుష్యలోకే మనుష్యలోకము అందరూ తిప్పుతూ ఉంటాయి అంటే రాగద్వేషాది వాసనా మూలాన్ని ఇవ ధర్మాధర్మ ప్రవృత్తి కారణాన్ని అవాంతర భావీని మూలములను అవాంతర మూలములు అంటారట అంటే ప్రధాన మూలం అవాంతర మూలం ప్రధాన మూలం అవ్యక్తంతో కూడిన పరమాత్మ అవాంతర మూలం అంటే ఇదిగో రాగద్వేషాది వాసనలు ఎన్ని వాసనలు అండి బాబు ఈ వాసనల మూలముల వల్ల మళ్ళీ కర్మలు కర్మలతో బంధం ఇది ఎక్కడ జరుగుతోంది మనుష్యలోకే మనుష్యలోకమే ఎందుకంటే కర్మలు కానీ కర్మ ఫలాలు అనుభవించడానికి కానీ యోగ్యత మనుష్యలోకంలోనే ఏర్పడుతుంది పుణ్యమైన పాపమైనా ఇక్కడ మూట కట్టుకున్నవే ఇతర లోకాల్లో అనుభవిస్తూ ఉంటాం ఇంట్లో తెచ్చుకున్న క్యారేజీ తోవల్లో తింటున్నట్టు తెచ్చుకోండి ఇంట్లో వండి తెచ్చుకున్న క్యారేజీ ప్రయాణంలో భత్యం అలాగే మనుష్య లోకంలో ఈ శరీరంతో పోగు చేసుకున్న కర్మ ఫలాలే అన్ని లోకాలు అనుభవిస్తావు అందుకే క్రిందికి కింద కొమ్మలైన మనుష్యలోకములు ఎందు రాగద్వేషాది వాసనలని అనేక మూలాలు ఉంటాయి ఈ మూలాలను వల్ల కర్మలు కలుగుతాయి కర్మలతో అనుబంధం కలుగుతూ ఈ మనుష్యలోకంలో సంచరిస్తూ ఉంటారు ఇది తెలుసుకోవాల్సింది అందుకే ఒక మూలం అంటే పాకిపోవచ్చు ఎన్ని మూలాలు అవి జీబుగా అల్లుకుపోయి ఉన్నాయి ఇవే కారణాల కనబడుతున్నాయి అసలు కారణం తెలియదు ఎలా వెళ్తావు ఇంత చిక్కుంది ఇక్కడ ఒక్కొక్కసారి మనకి కొన్ని మాంత్రిక్ కథలు మాయల సినిమాలు విట్లాచారి గారి సినిమాలు అక్కడికి వెళ్ళేటప్పటికి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఓడలు ఇలా చుట్టేస్తాయి వాడికి ఎలా ఛేదించుకోవాలో తెలియదు ఇదిగో ఇలా అనమాట దీని వృత్తాంతమే అయితే ఇది కృష్ణ పరమాత్మ ఇంత వివరించారు కదా దీని మూలం ఎక్కడుందంటే కఠోపనిషత్తులో ఉందండి ఊర్ధ్వమూలో అవాక్ సాఖ యోస్వర్థ సనాతన అక్కడ అవాక్ అంటే ఇక్కడ అధశ్ అన్నాడు అక్కడ సనాతన అంటే ఇక్కడ అవ్యయ అన్నాడు పదం మర్చాడంతే కఠోపరిషత్తులో ఉన్న మంత్రం ఇది ఊర్ధ్వమూల అవాక్షాకేషోవత్సనాతన అదే ఊర్ధ్వమూల మధశ్శాకం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి ఎస్య పర్ణాని ఎస్థం వేద అదే అదిగింది అయితే ఇదే ఇంకా వివరంగా అసలు చెట్టు గురించి కంప్లీట్ పిక్చర్ ఇచ్చే శ్లోకం మళ్ళీ మహాభారతం అశ్వమేధ పర్వంలో వస్తుంది అంటే జ్ఞానం సనాతనం కృష్ణ పరమాత్మ చెప్తున్నది సనాతన జ్ఞానం అక్కడ ఇదే చూడండి అవ్యక్తమూల ప్రభవ దాన్ననుసరించి భాష్యం తీసుకోవాలి ఇక్కడ ఒక అంతేగాని నీకేదో తోచిందని ఊర్ధ్వ మూలం అంటే ఏదో చెప్పేది మళ్ళీ ఇలా డౌట్ పడకుండా వ్యాస భగవానుడే మహాభారత అశ్వమేధ పరమంలో చెప్పాడు ఊర్ధ్వం అంటే అవ్యక్తమూలం అవ్యక్తమూల ప్రభవ తస్యవ అనుగ్రహ ఉత్ ఏం అద్భుతమైన ఈ సంసారమైన వృక్షానికి మూలం అవ్యక్తమైనటువంటి బ్రహ్మము అవ్యక్తముతో కూడిన బ్రహ్మము మీకు అర్థమై అవ్యక్త దశలో ఉన్న ప్రకృతి దానితో కూడిన బ్రహ్మము అంటే బ్రహ్మశక్తి పొందిన అవ్యక్తము దీనికి మూలము ఆయన అనుగ్రహం వల్లనే ఇది ఉత్తిత పైకొచ్చింది అది అనుగ్రహము అంటే కర్మలను అనుసరించి గ్రహించడమే అనుగ్రహం అనుగ్రహం అనుగ్రహం వల్ల ఉత్తిత బుద్ధి స్కంధమయ్చైవా బుద్ధి అనే కాండము ఇంద్రియములనేటటువంటి తొర్రలు మహాభూతములనేటువంటి కొమ్మలు మహాభూత విశాఖశ్చ విషయ పత్రవాంస్త విషయములనేటువంటి పత్రములు ధర్మాధర్మ సుపుష్ట సుపుష్పశ్చ మంచి చెడులనే పువ్వులు సుఖదుఖ ఫలోదయ సుఖము దుఃఖము అనే ఫలములు ఆజీవ్య సర్వభూతాన్ని బ్రహ్మవృక్ష సనాతన సర్వభూతములకు బ్రతికే చోటు ఈ చెట్ే అన్నాడు ఇక్కడ ఈ చెట్టు పేరు బ్రహ్మవృక్షం అంటే సంసారం అనే వృక్షం పేరేమిటి బ్రహ్మవృక్షం ఏది విత్తనమో ఆ పేరు పెట్టాలి అంతే కదెండికే మామిడి విత్తనం ఇస్తే మామిడి చెట్టు సంసార వృక్షాన్ని మూలమేవుడు బ్రహ్మము కనుక చెట్టు పేరేమిటి బ్రహ్మవృక్షం ముందు బాగుంది బ్రహ్మవృక్ష సనాతన ఆజీవ్య సర్వభూతాన్ని సర్వభూతములు దీని ఎందుకు బ్రతుతున్నాయిగా బ్రహ్మ బ్రహ్మవృక్షం ఏతత్ బ్రహ్మవనం చైవ బ్రహ్మాచరిత నిత్య సహ మళ్ళీ బ్రహ్మ బ్రహ్మ చెప్తున్నాడు ఇది బ్రహ్మవనం అంటే ఇక్కడ బ్రహ్మము అందరినీ పోషిస్తూ ఉన్నది ఈ వృక్షములో ప్రసరిస్తున్న శక్తి ఆ చెట్టును ఆధారపడే సర్వజీవులు ఉన్నారు ఇక్కడ ఏతచ్చిత్వా చ భిత్వాచ జ్ఞానేన పరమాసిన తతశ్చాత్మరతి ప్రాప్యా యస్మా వర్తతే పునః ఇది అశ్వమేధ పర్వంలో అనుగీతలు వచ్చేటువంటి అంశం ఇక్కడ అక్కడ అదే వివరిస్తున్నాడు చూడండి ఇక్కడ అంటే కృష్ణ పరమాత్మ అక్కడ చెప్పాడు శాంతి పర్వంలో ఇలాంటి శ్లోకాలు కనబడతాయి కఠోపరిషత్తులు మొత్తానికి సంసారాన్ని వృక్షరూపంగా చెప్పడం వేదాంత పరిభాష ఇప్పుడు మొత్తం మనొక్కసారి సమీక్ష చేసుకుంటే మూలము అవ్యక్తముతో కూడిన బ్రహ్మము అటు నుంచి మహదహంకారాల వల్ల జగత్ వ్యక్తమైంది ఊర్ధ్వలోకములు పైకొమ్మలుగా అధోలోకములు క్రింది కొమ్మలుగా చెప్పబడుతూ ఉన్నాయి అసలు ఈ వృక్షానికి వేదములు రక్ష చెప్పినప్పటికీ విషయములు చిగుళ్ళని తర్వాత చెప్తున్నాడు ఇక్కడ ఈ విషయముల వల్ల కర్మ బంధములు ఏర్పడుతున్నాయి విషయవాంఛల వల్ల అదేవిధంగా రాగాది ద్వేషములు వాసనలుగా ఉంటూ ఉండగా ఆ వాసనల మూలములై దానితో కర్మలై దానితో బంధింపబడుతూ మనుష్య లోకల్లో సంచరిస్తూ ఉన్నాము ఇది మొత్తం సంసార వృక్షం ఎందుకు వర్ణించేవు అంటే వృక్షం గనక దీన్ని ఛేదించాలి గనక వర్ణించేది ఇది ఇప్పుడు ఈ చెట్టు నరికే అన్నాడు ఇక్కడ నరికేయి అంటే ఇంకెట్టుకెళ్ళి ప్రపంచం ఎక్కడ కనబడి కొట్టేస్తూ వెళ్ళిపోతుంటామా ప్రపంచాన్ని నరికేయడం ప్రపంచాసక్తిని విడిచిపెట్టుట ఆసక్తిని విడిచిపెట్టటే వైరాగ్యం అసంగం అది తెచ్చుకోనాడు ఇక్కడ ఎందుకు తెచ్చుకోవాలి ఇంత వర్ణించి దాని మీద వైరాగ్యం ఎందుకండి బాగుంది కదా అంటే ఈ కొమ్మ మీదకుంచి ఆ కొమ్మకి ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మకి మధ్యలోని ఆ మూలాలతో బంధింపబడుతూ దాన్ని పెంచి పోషించుకుంటూ ఈ కొమ్మ బతుకు ఎంతసేపు అయ్యా ఈ చెట్టుకు అతీతమైన బ్రహ్మమున్నదే దాన్ని పొందు అని చెప్పడం కోసం చెట్టును వర్ణించారే తప్ప ఏం పొయిట్రీ అని చెప్పలు కొట్టడానికి కాదు కానీ ఒక్క ఈ కవిత్వంతో సంసారం యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించాడు వృక్ష రూపమైన సంసారాన్ని ఎంత చక్కగా వర్ణించాడో ఆ వృక్షం అలా పెరుగుతుంది కొన్ని మరి చెట్టులో చూస్తుంటే ఎన్ని వేళ ఏళ్ళవో తెలియదు అలాగే ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము ఎప్పటిదే అవిడికి తెలియదు ఇక్కడ ఎప్పటిదో తెలుసుకునే ప్రయత్నం కాదు ఇక్కడ వీడి ఉద్దేశం విషయ జిజ్ఞాస కాదు బ్రహ్మ జిజ్ఞాస అందుకే చెట్టు గురించి డీటెయిల్ స్టడీ చేయడం అవసరం లేదు దాని మూలమైన బ్రహ్మము దీని ఎందు రసముగా వ్యాపించిన బ్రహ్మమెవడో వాడిని తెలుసుకునే ప్రయత్నం ఈ కొమ్మ మీద ఉన్నప్పుడే చెయ్యి ఆయన పట్టుకునే ప్రయత్నం చెయ్యి మళ్ళీ కొమ్మ జారిపోతే ప్రమాదం ఈ విధంగా సంసార వృక్షరూపాన్ని చెప్తూ పైకి దీని ఎందుకు నరికేయాలండి నరూప మస్సేహ తథోప నరకడం విషయం అశ్వమేధ పర్వంలో ఎవడు దీన్ని జ్ఞానమనే ఖడ్గంతో నరుకుతాడో వాడు ఆత్మరతిని పొందుతాడు ఎందుకంటే వాడు వృక్షరథి పోయింది ఆత్మరతి కలుగుతుంది అది పొందినటువంటి వాడు మరి వెనక్కిరాడు న పునరావర్తతే అని మాట చెప్పాడు ఇక్కడ మొత్తం మోక్షం అంటే ఏమిటి బంధం అంటే ఏమిటి మొత్తం ఈ శ్లోకంలో అశ్వమేధ పర్వం చెప్పింది కట్టకు పరిషత్తులు చెప్పిన దానికి అది భగవద్గీతలో మనం ఇక్కడ చూస్తున్నాం ఇది అర్థం చేసుకోవడానికి మళ్ళీ కృష్ణగీతే సరణ్యమైంది అనుగీతల వాక్యం ఇక్కడ తెచ్చుకున్నాం ఇక్కడ ఈ వృక్షమునకు యుదమిత్తమని రూపం లేదు న రూప మస్యేహ తథా ఉపలభ్యతే అంటే వర్ణించినట్లే ఉంటుంది అనుకో సుమా చెట్టు అన్నాడు అంటే ఇంత వర్ణించింది ఇలా చెప్పాడు అంటే వర్ణించినట్లు ఉంటుందని కాదు నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా ఉండదు ఈ చెట్టు అన్నాడు ఇక్కడ అంటే సంసారం యొక్క లక్షణం ఏంటంటే ఇదమిత్తమని రూపం నువ్వు నిర్వహించలేవు మాయంటేనేది ఇది అనుకునే లోపల అదే అయిపోతుంది అదే అనుకునే లోపల ఇదైపోతుంది పైగా ఒకటి కనిపించినట్టు ఇంకోటి కనిపించదు అదే సంసారం అవునా లోకం యొక్క స్వరూపమే అంత అండి అదే తథోపలభ్యతే కొన్ని పుస్తకాల్లో తథోపధ్యతేనుంది పాఠాంతరం ఏదైనా ఒకటే ఇక్కడ దీనికి రూపము ఇదని తెలియబడదు అని చెప్తున్నారు ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఒక విధంగా భగవత్పాల్ వారు ఇది గమనించినట్లయితే వేదాంతం యొక్క పరమమైన విషయం ఏంటంటే దృష్టనష్టస్వరూప అన్నాడు కనబడేది కనబడకుండానే పోతుంది అందుకే దీనికి ఇది రూపం అని ఎలా ఉన్నది వెంటనే మారిపోతుంది క్షణక్షణానికి ఇంకా చెప్పాలి అంటే ఒక విధంగా ఇది చెట్టు తలకిందులుగా ఎప్పుడు కనబడుతుందండి కొంచెం దూరాన్వయమైనా కొంచెం బాగుంటుంది నీటిలో ప్రతిఫలించినప్పుడు ఒడ్డున చెట్టు నీటిలో ప్రతిఫలిస్తే తలకిందులుగా కనబడుతుంది అంతే కదా ఇక్కడ అయితే అలా ప్రతిఫలించిన అసలైన స్వరూపమా మీరు నీటిలో నీడపడిన చెట్టు పండుకోయండి అలాగే తలకిందులు చెట్టు అంటే ఒక మిథ్యారూపమైన వృక్షము ఈ సంసారము చెప్పడం ఇక్కడ ఇది దీన్ని ఏం ప్రయోజనం లేదు మిథ్య ఎలాంటి మిథ్య అంటే నరూపం అస్స యథావర్ణితం తథానైవ ఉపలభ్యతే ఇది ఇలాగే ఉంటుందని చెప్పలేవు దీని స్వరూపు యమిథ్యమని నిర్ణయించలేవు ఇది భ్రాంతి బట్టే ఒక్కొక్కరు కోలా కనబడుతుంది ఇది ఎలాగంటే స్వప్న మరీచి ఉదక మాయా గంధర్వ నగర ఉపమత్వాత్ జగన్మిథ్యా అర్థం గంధర్వ నగరంలా గంధర్వనగరం నిజానికి లేదు మాయితో కల్పించబడింది అదేవిధంగా మరుమరీచికలు అంటే ఎండమావులు ఎండమావులు ఉన్నాయా లేవా కనబడుతూ ఉంటాయి కానీ ఎండమావులు భ్రాంతేగా ఉన్నాయనిపిస్తుంది అది ఉన్నది లేదు అదేవిధంగా సంసారం యొక్క స్వరూపం కూడా యథమిత్తమని లేదు అందుకే ఇది శాశ్వతమని దీని దేవుళ్ళాడకు శాశ్వతమైన బ్రహ్మం మాత్రం స్పష్టం ఇది అస్పష్టం దీని స్వరూపం మాయ అందుకే దుష్ట నష్టస్వరూప సహ ఇథ్యత అన్నారు ఇక్కడ దృష్ట అంటే కనబడింది వెంటనే పోతుంది నిత్య పరిణామశీలంగా వెళుతూ మార్ మారిపోతుంది ఇక్కడ అయినా ఇది నాంతో నచాది నచస సంప్రతిష్ట దీనికి ఆది లేదు అంతము లేదు నడుము లేదు అనగానేమంటాం ఆది మధ్యాంతము లేవని అర్థం వెంటనే వస్తుంది అంటే ఈ సంసారానికి తుది లేదు మొదలు లేదు మధ్య లేదు అన్నాడు ఇక్కడ ఆది మధ్యాంతరహితంట అంటే అనంతం అంటావా ఒక విధంగా అనంతమే ఇందాక మనం చెప్పుకున్నాం ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు ఇప్పుడు ఉన్నది ఎంతో తెలియదు కానీ అంతు తెలియకపోవడమే అనంతం అంతేగాని సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్లు బ్రహ్మ వలే అనంతము కదా అందుకే ఇంత అవస్థపడత సంసారం అనంతం అనేసేమా బ్రహ్మం ఎంత అనంతమో సంసారం అనంతం కలిగి ఉంటేనే పో ఏం పోయిందండి అంటాం మనం కానీ ఇక్కడ నాంతో నచాది నచసంప్రతిష్ఠ అంటే ఆది లేదు మధ్యము లేదు అంతము లేదు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆదిలోనూ లేదు మధ్యములో లేదు అంతములోనూ లేదు మిథ్య మాత్రమే అని చెప్పడం దీని యొక్క అసలు ఉద్దేశం అండి ఇక్కడ విశేషం ఇది ఇక్కడ భావం అది ల్యమైనది కనుక సంసారం ఉనికి భ్రాంతి మాత్రమే ఇది ఉనికిగా కనబడ్డానికి బీజం ఎవడయ్యా అంటే ఎప్పుడు ఉండే ఉనికి దీనికి బీజం వాడి వల్ల ఇది ఉన్నట్టు కనబడుతుంది కదులుతున్న పాము ఉన్నదనిపించడానికి కారణం ఏంటంటే లేని పాము ఉన్నదనిపించడానికి కారణం అందులో ఉన్నదిగా ఉన్న తాడు కనుక దానిలో ఉన్నది అని ఉనికి ఎవరిది తాడుది పాముది కాదు కానీ అది ఉన్నట్లు కనబడడానికి కారణం అది కానీ జగత్తు ఉనికి అసలు ఆధారం సత్తామాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం అక్కడ చెప్పడైన సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం కనుక ఇంత మహావృక్షానికి మూలం అనగానే అధిష్టానం దాని ఎందుకు జగత్తు భాషిస్తూ ఉన్నది ఇది మిథ్యారూపమే అందుకే దీనికి ఆది లేదు అంతమ లేదు అంటే ప్రవాహ నిత్యత్వం అన్నాడు ఇవాళ మీరు నది పెద్దకి వెళ్ళి ఏమి నది కానీ నిన్నటి నీరు కాదు మొన్నటి నీరు కాదు లేదా నిన్న మొన్న నీళ్ళు ఇవాళ మరో నీరు వచ్చింది నది పేరు అలాగే ఉంది కానీ నీరు అది కాదు అలాగే సంసారం అలాగే ఉంటుంది రకరకాల మార్పులు పొందుతూ వెళ్ళిపోతూ ఉంటుంది దీని ప్రవాహ నిత్యత్వం అంటారు కానీ జగత్తు యొక్క నిత్యత్వం ప్రవాహ నిత్యత్వం పరమాత్మ యొక్క నిత్యత్వం యథార్థ నిత్యత్వం తెలుసుకోండి అయినా అది అసలు నిత్యుడు జగత్తు నిత్యత ఎప్పుడు ఉంటుంది జగత్ అనుకోవడం ఎప్పుడు ఉండదు నది ఉందంటే ఎప్పుడు ఒక ఉందా ఆ నీరు కాదు ఇది గత ఏడాది వెళ్ళిన గంగానది ఈ వెళ్ళిన గంగానది ఒకటి కాదు ఆ నీరు వేరు ఈ నీరు వేరు అవునా లేదా అలాగే ప్రపంచంలో కూడా ఈ మార్పులు కానీ పరమాత్మ కాదు ఆయన అధిష్టానముగా నిత్యుడు ఆ పూర్ణత వేరు ఇది కానీ అనంతత్వం చెప్పేది కనుక అలా అనుకోవద్దు రెండు రకాల అర్థాలు చెప్పుకున్నాం జగత్తు యొక్క అంతు తెలియదు నీకు గనక దానికి ఆది లేదు మధ్యము లేదు అంతులేదు కానీ ఈ జగత్తు నిజ ఆది ఎందు లేదు మధ్యమునందు లేదు అంతమునందు లేదు అశ్వత్థమే నమ్మ మళ్ళీ ఇది అశ్వత్థము ఇది మిగిలేది కాదు సువిరూఢ మూలం ప్రమాదం ఏంటంటే అది మూలముతో ప్రబలమైన బంధం కలిగి ఉన్నది మూలమంటే పరమాత్మతో బంధం అంతేకాదు దిది దృఢముగా ఉన్నది సంసారం అని చెప్పడం ఇక్కడ అందుకేం చేయాలంటే అసంగ శస్త్రేణ దృఢేణిత్వా దీన్ని ఛేదించాలి సంసార వృక్ష ఛేదనమే మన కర్తవ్యం అండి ఇక్కడ అయితే వృక్షము బీజము మూలం ఆయన ఆ మూలాన్ని పట్టుకో చెట్టుని తీశాయి ఆ మూలతత్వమైన పరమాత్మని గ్రహించే ప్రయత్నం చేయాలి అయితే తీస్తే గానీ ఆయన దొరకడు ఛేదించడం అంటే నువ్వు సంసారం లేకుండా నువ్వు చేయగలవా కానీ సంసారముతో ఆసక్తి లేకుండా నువ్వు చేసుకో అది ఇక్కడ చెప్పడం ఇక్కడ అందుకే ఆసక్తి లేకపోవడం వైరాగ్యం వైరాగ్యభావం కలిగితే కానీ సంసారం నుంచి బయటపడలేవు మూలమైన బ్రహ్మం తెలుసుకోలేవు అది నువ్వు పట్టుకోవలసిన శస్త్రం పేరేంటి అసంగ శస్త్రేణా అసంగం అనే శస్త్రం అసంగం అనే మాటకు అర్థం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ చెప్తున్నటువంటిది వైరాగ్యము సంఘం అంటే రాగం అసంగం అంటే వైరాగ్యము ఈ వైరాగ్యం అనేటటువంటి దాన్ని గట్టిగా పట్టుకుంటే కానీ పైకి మూలమైన బ్రహ్మతత్వాన్ని నువ్వు తెలుసుకోలేవు అందుకే భగవత్వాలు వారు ఇక్కడ అసంగ శస్త్రం అనే మాటలో దృఢం అనే మాట కూడా ఉన్నది కత్తి ఎలా పట్టుకోవాలండి జారుజారుగా పట్టుకొడితే ఎన్నే దెబ్బతీలో గట్టిగా పట్టుకోవాలి అది అసంగ శస్త్రేణ దృఢేనా గట్టి పట్టుతో కూడినటువంటి వైరాగ్యం అంతేగాని అది కూడా జ్ఞానంతో కలగలసిన వైరాగ్యం నిత్యానిత్య వస్తు వివేకంతో కలగలసిన వైరాగ్యం అది ఉంటే గానీ దోషానుదర్శన వైరాగ్యం అని దానికి పేరండి విషయం యొక్క దోషం తెలిసి విడిచిపెడితే ఇంకా దాని మీద ఎప్పుడు ఆసక్తి రాదు అంతేగాని ఇవాళేదో కోపంతో ఆవేశంతో అన్ని విడిచిపెట్టి విడిచిపెట్టి పెడిపోవాలనిపించే వైరాగ్యం మళ్ళీ కోపం తగ్గితే ఆవేశం తగ్గితే రాగమైపోతుంది అందుకే దృఢేనా అన్నప్పుడు విషముల యొక్క దోషదర్శనం చేత ఏర్పడినటువంటి గట్టిదైనటువంటి వైరాగ్యము చేతనే దీనిని నువ్వు ఖండించగలవు అనే మాట చెప్పారు ఇక్కడ భగవత్పాదుల వారు ఒక మాట చెప్పారండి దృఢేనా అసంగశస్త్రేణ అంటే దృఢేనా అంటే ఒకటి అసంగశాస్త్రే అంటే వైరాగ్యం దృఢేనా అంటే పరమాత్మాభిముఖ్య అన్నాడు ఇక్కడ పరమాత్మకు అభిముఖంగా ఉన్నటువంటి చిత్తముతో అంటే సంసారాన్ని ఎవరు ఛేదించగలనంటే కేవలం వైరాగ్యవంతుడు ఛేదించలేడు పరమాత్మయ్యందు దృష్టి పెట్టిన వైరాగ్యం మాత్రమే ఛేదించగలదు ఇది చాలా ప్రధానమైనది ఇక్కడ అందుకే పరమాత్మ ఆభిముఖ్య పరమాత్మకు అభిముఖమైన అంటే పరమాత్మనే లక్ష్యముగా కలిగినటువంటి చిత్తవృత్తి ఉండాలి దానితో ఆ పరమాత్మని పొందాలనేటువంటి నిశ్చయం ఉండాలి రెండు చెప్పాడు ఇక్కడ పరమాత్మ వైపే దృష్టి ఉండుట అదే కావాలని దృఢమైన నిశ్చయం ఏర్పడుట అది దృఢేనా అన్నాడు ఇక్కడ అంటే పరమాత్మాభిముఖ నిశ్చయ దృఢీకృతేనా దృఢమైన నిశ్చయంతో కత్తి పట్టుకో ఏ కత్తి అమ్మయ్యా చెట్టును మర్చిపోయినా కత్తిని మర్చిపోకండి దయచేసి ఇక్కడ చెట్టుని మర్చిపోతామా పట్టుకు వేలాడుతున్నాం ఈ కొమ్మ ఏ కొమ్మల నుంచి ఏ కొమ్మలకు వచ్చామో ఏ వేరుల నుంచి ఏ వేరుల్లోకి వస్తున్నామో ఎంత పెంచి పోషించుకుంటున్నామో చెట్టు పెరిగిపోతుంది కత్తి పట్టుకో చెట్టుని పెంచుకుపోవడం కాదు కత్తి పట్టుకో ఎక్కడ కొడతావు ఎక్కడ వేరు కట్ కట్టుతో కనబడితే అక్కడ కొట్టు కొడుతూ వెళ్ళి చెట్టుని ప్రయత్నించి కొట్టడానికి ఒకటే ఆయుధం వైరాగ్యం వైరాగ్యం వైరాగ్యం మూలం చుట్టగానే కొట్టు ఎన్ని మూలాలు అధశ్చ మూలాన్ అనుసంతతాని కర్మానుబంధిని ఆ మూలములు అనుసంతతం ఒకదానితో ఒకదానితో ఒకటి దేనికి ఏదో మూలం తెలియట్లేదు ఊడల్లా ఒకదానితో చిక్కుబడిపి చుట్టేస్తూ ఉన్నాయి అవన్నీ తిరిగి కర్మలుగా మనల్ని బంధిస్తూ ఉన్నాయి ఈ మనుషులకంలో జరుగుతున్న గొడవ కత్తి తీసుకో ఒక్కొక్కడు కొట్టుకుంటూ వెళ్ళు తప్పకుండా అయితే కొట్టేటప్పుడు దృఢ నిశ్చయంతో కొట్టు అంటే ఈశ్వరుడు ఎందు బుద్ధిని నిలిపి అది నిశ్చయం చేసుకున్నటువంటి చిత్తం ఉన్నవాడే వైరాగ్యాన్ని గట్టిగా పట్టుకోగలడు ఆ పట్టుకొని గ్రిప్పు కనుక ఈశ్వరుడు ఎందు బుద్ధి గిర్పు దానితో వైరాగ్యం పట్టుకో దానితో కొట్టగలవు అందుకే వైరాగ్యానికి తోడి ఉండాలి ఈశ్వరుడు ఎందు ప్రేమ ఆ ప్రేమ మిగులుతుంది చివరికి ఎందుకంటే కత్తి పని లక్ష్యం పరమాత్మ కనుక పైన ఊర్ధ్వ మూలంలో ఉన్న పరమాత్మను పొందాలంటే ఈ చుట్టేసినటువంటి కొమ్మలు చుట్టేసిన వేళ్ళు ఒక్కొక్కటి ఛేదించుకుంటూ ఛేదించుకుంటూ ఛేదించుకుంటూ వెళ్ళి ఆ ఊర్ధ్వమూల ఉన్న పరమాత్మ నందుకో అది చెప్తున్నాడు ఇక్కడ కనుక దృష్టిని పరమాత్మ తిప్పాడు నువ్వు ఉన్న చెట్టును చూపించాడు అందులో ఏమి బంధిస్తున్నా ఎంత జీబుగా ఉన్నాయో వర్ణించాడు ఇవి దాటుకుని ఎలా వెళ్లాలో చెప్తున్నాడు ఆఖరికి సాధన ఏమిటయ్యా అంటే అసంగ శస్త్రేణ దృఢైన చిత్వా ఒకటే మాట ఇక్కడ దృఢంగా అసంఘ శస్త్రంతో ఛేదించు ఇక్కడ భగవత్పాదలు వారంటారు వైరాగ్యం అనే కత్తి పదునుగా లేకపోతే ఛేదించలేరు కదా అన్నాడు ఇక్కడ అంటే వైరాగ్యం కూడా పదునుగా ఉండాలండి మనకొకప్పుడు వైరాగ్యం కలుగుతుంది ఒకటంట నాకేం దేని మీద అసలు కోరిక ఉండే తెలుసా మీకు తెలియదు ఏం పట్టించుకోరు నేనని అన్నీ శుభ్రంగా ఉన్నాయి కనుక పట్టించుకోలేదు తెలుసుకోండి ఇక్కడ చిన్నది అక్కడ టైంకి అందకపోతే వచ్చే ఆందోళనలు తెలియజేస్తే మనం ఎక్కడున్నామనేది తెలుసుకోండి ఇక్కడ అందుకే దీన్ని అసంఘ అంటే దాన్ని ాగా సానపట్టిన్నాడు ఇక్కడ పునః పునః ఎలా సానపడతామంటే వివేకాభ్యాసాస్మనిశితేన వివేకము అభ్యాసమనే రాయి మీద అస్మ అంటే రాయి వివేకాభ్యాసములనే రాయి మీద వైరాగ్యం అనే కత్తిని బాగా పదును పరమాత్మపై నిశ్చలమైన భక్తి అనే దృఢత్వాన్ని పట్టుకుని ఈ సంసార రూప వృక్షాన్ని సమూలంగా ఛేదిస్తే మరి వెనక్కి రావు ఈ కొమ్మల్లో చిక్కుకోవు ఈ వేళ్ళకు కట్టుబడువు ముక్తిని పొందుతావు ఇంకేముందండి అయిపోయింది ప్రవచనం సమస్య చెప్పేశాడు ఎలా ఛేదించాలో చెప్పాడు దేన్ని పొందాలో చెప్పేసాడు ఇక్కడ మొత్తానికి అసంగశస్త్రేణ దృడైన చిత్వా చిత్వ అయితే ఏమైంది మళ్ళీ అశ్వమేద పర్వంలో వాక్ష్యం చేద్దాం ఏత చిత్వాత భిత్వాత జ్ఞానేన పరమాసిన రెండిటితో కలిసిందే జ్ఞానం ఆ జ్ఞానమనే కత్తితో ఖండిస్తే తతశ్చ ఆత్మరతి ఆ పరమాత్మ యొక్క రతిని పొందుతావు ఆనందాన్ని పొందుతావు పొందితే ప్రాప్య యస్మాన్ నా ఆవర్తతే పునః మళ్ళీ తిరిగి వెనక్కి రావు అని చెప్తున్నారు ఇక్కడ ఈ విధంగా బంధించేది ఏదో చూపించారు సంసార వృక్షాన్ని ఎలా ఛేదించుకోవాలో చెప్పారు మూలమైన బ్రహ్మముని ఎలా పొందాలో చెప్పారు ఈ విధంగా వృక్ష వర్ణనతో ఈ శ్లోకాన్ని పూర్తి చేసి ఇప్పుడు కావలసిందంతా పరమాత్మ నిశ్చయించేయమన్నాడు కదా మన పరమాత్మ ఎవడు ఇప్పుడు తెలుసుకోవాల్సింది దేని గురించే వృక్షం గురించా పరమాత్మ గురించా జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసయే ఛేదించడం కోసమే వృక్షాన్ని తెలుసుకున్నాం పొందడం కోసం పరమాత్మను తెలుసుకోవాలి ఇక్కడ వాడెవడు వాడు ఎలాంటి వాడు అతడి పురుషోత్తముడు అతడి గురించే నాలుగో శ్లోకం నుంచి మిగిలిన శ్లోకాలన్నీ ఆయన్నే చెప్తున్నాయి తతపదం తత్పరి మార్గివ్యం ఎస్మిన్ గత నివర్తీ భూయ తమేవచాధ్యం పురుషం ప్రపద్యే అక్కడ చెప్పాడు ఆద్యం పురుషం ప్రపంచే ఆద్యుడైనా పరమ పురుషుని శరణు వేడుతున్నాను అనీ సాధన చెయ్యు అన్నాడు ఇక్కడ శరణు వేడుతున్నా అంటే అది తప్ప నాకన్యము లేదు శరణు అన్న మాటలోనే అవ్యభిచారి ఉందండి ఇక్కడ అందుకే దృష్టి ఎప్పుడు కూడా ఆద్యం పురుషం ప్రపంచే ఈ మంత్రం ఇవాళ మనం పుచ్చుకుందాం అను పుచ్చుకున్నాం అనుకుందాం తమేవచాద్యం పురుషం ప్రపంచే ఈ శ్లోకంలో మహామంత్రం అది తమ్ అంటే తత్పదానికి ద్వితీయ భక్తి తత్ అంటే అది అదంటే ఈ చెట్టు చివర కొమ్మ మీద కూర్చున్న నువ్వు పైకి ఊర్ధ్వంలో చెప్తున్నావే అది ఊర్ధ్వము అంటే నీకు అతీతము అతీతమైనదే ఊర్ధ్వం ఆ ఊర్ధ్వమైనదే తత్ అది బ్రహ్మము ఆ బ్రహ్మము యొక్క పదము అంటే స్వరూపము స్థానము ఆ బ్రహ్మ పదాన్నే తమేవచ అది ఎప్పటిది ఆద్యం పురుషం అదే ఆది పురుషుడు ఆయన పరమాత్మ నారాయణుడు శ్రీకృష్ణుడు అటువంటి ఆ పరమాత్మని ప్రపంచే శరణు వేడుతున్నాను అంటూ నిరంతరం దాన్ని వెతుక్కో వెతుక్కు వెతుక్కో ఇంకోటి పని లేదు ఎంతెందు వెతక చీర్చినా అంటే అన్వేషించు అన్వేషించు అంటే అన్వేషిస్తున్నంతసేపు ఒక వస్తువు నువ్వు ధ్యానిస్తూ ఒక సూది పోయింది మీరు వెతుకుతున్నంతసేపు సూది ఎలా ఉంటుందో అని ధ్యానం చేస్తూ వెతుకుతారు ఆ ధ్యానం చేస్తే కనబడగానే దొరికింది అంటారు ఇక్కడ దొరికిపోయి ఇబ్బంది అయిపోయింది జానం ఆగిపోయింది ఆ జానం కొనసాగితే ఎంత బాగుంటుందండి అందుకే అన్వేషణయ్యే సాధన దాన్ని వెతుక్కోవాలండి వెతుక్కోవాలి వెతుక్కోవాలి వెతుక్కున్నంతసేపు జానంలో ఉంటుంది జానించిందే దొరుకుతుంది ఇక్కడ అందుకే పరిమార్గితవ్యం ఏది తత్పదం ఆ తత్పదం తమేవచ ఆద్యం పురుషం ప్రపంచే అటువంటి ఆది పురుషుణ్ణి నేను శరణు వేడుతున్నాను అంటున్నాడు అచ్చం గజేంద్రుడు చెప్పినట్టు అక్కడేమో ఇక్కడ వృక్షం చెప్పారు అక్కడ కాసారని చెప్పారు అక్కడ జీవుడు ఇక్కడ జీవుడు అక్కడ గజేంద్రుడు ఇక్కడ వేళ్లకు చుట్టబడి ఆకు నవులుతూ పళ్ళు ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీద ట్రావెల్ చేస్తూ ఈ చెట్టే సరస్వం బతుకుతున్న జీవుడిని చెప్పారు ఇక్కడ అరే ఈ చెట్ంతరికి రసమిచ్చి చెట్టుకు మూలమై నిర్వీకారుడు ఎవడున్నాడో మూలముడు తెలుసుకో అటు వెళ్ళు దాన్ని తెలుసుకో అని బోధిస్తున్న పురుషోత్తమ ప్రాప్తి యోగానికి నమస్కరిస్తూ పురుషోత్తమని శరణ సస్తి ఇవాళ మంచి విషయం ఏంటంటే ఇక్కడ చాలా కాలం క్రితం ఈ ప్రాంగణంలో లలితోపాఖ్యానం అనే కథని చెప్పుకున్నాం మనం బ్రహ్మాండ పురాణాంతర్గతమైన ముప్పై రెండు అధ్యాయాల పారాయణ గ్రంథం లలితశాస్త్రం వేరు ఈ గ్రంథం వేరు వేరు అంటే వేరే విషయం అని కాదు ఈ పుస్తకం ఏదుందో దానిని చెప్పిన తర్వాతే హయగ్రవస్వామి వారు అగస్సుల వారికి లలితశాస్త్రని చెప్పారు ఇది కూడా అగస్్యుల వారికి హైగ్రవస్వామి వారు ఉపదేశించిన గ్రంథం బ్రహ్మాండ పురాణంలోది ఈ లలితోపాఖ్యానం అమ్మవారి కథ లలితాదేవి యొక్క సమస్తమైన వృత్తాంతం ఇందులో ఉంటుంది ఆ వృత్తాంతం తర్వాత స్తోత్రంగా మనకి వచ్చింది కానీ ఈ వృత్తాంతం పారాయణ గ్రంథం ఎలాగ చండీ సప్తశతీ ఉన్నాయో అదే విధంగా అలాంటి దాన్ని అందులో అంతరార్థాలతో సహా తాత్వికమైన భావాలతో సహా అనేక చోట్ల ప్రవచనం చేసి వాటన్నిటిని ఏకీకృతం చేసి అంతరార్థాలతో సారార్థాలతో పాటు అందులో చెప్పబడ్డ మహిమాన్వితమైన స్తోత్రములు వాటి మూల శ్లోకములు వాటి అనువాదంతో సహా ఒక పారాయణంగాను అమ్మ గురించి తెలుసుకోవడానికి గాను పనుకొచ్చే గ్రంథంగా లలితోపాఖ్యానం అనే పుస్తకం ఇది మరొక ముద్రణ పొంది చతుర్థ ముద్రణ నాలుగవ ముద్రణ పొంది ప్రవచనాల కాలంలో ఇవాళ ఇక్కడికి వచ్చిందండి హైదరాబాద్ నగరం నుంచి ఈ నూతనమైన ప్రతిలో మరొక అందమైన మార్పులు చేశారు వీటిని ప్రతివారు స్వీకరించవచ్చు బంధుమిత్రులకు కానుగ్వవచ్చు ఇది చదివి లలితా విద్య చదివితే అది బాగా అర్థమవుతుంది అది చదివి ఇది చదివితే ఇది బాగా అర్థమవుతుంది ఒకదానకోట అనుబంధ గ్రంథములుగా ఉన్నటువంటి గ్రంథాన్ని ప్రతివారు పొందవచ్చు ఋషిపీఠం కౌంటర్ వద్ద స్వస్తి మంగళం శ్రీ గురుక్షేత్ర రక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద నమ పార్వతీపతర హర మహాదేవ పార్వతి పత